సుప్రభా నీకు లెక్కలేని బంధనాలు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు హలిగ రజ పరుశు ద్రపుకు సర్వశక్తి మంత్రులు సర్వాధికారి తండ్రి జీవం కలిగిన దేవా నీకు వందనాల ప్రభా పొద్దు నుంచి రద్దు నీకు వందనాలు తండ్రి ఈ యొక్క సమయం ఇచ్చినందుకు నీకు వందనాల ప్రభా దేవా ఈ యొక్క సమయంలో ప్రార్థిస్తున్నాక తండ్రి నీ యొక్క ప్రజెన్స్ మా మందులు జరిగించండి శియా నీకే బంధనాలు ప్రభా తండ్రి దేవాయ సుప్రభ లోకంలో ఎక్కడ చూసిన కానీ గల్లిలో ఉంది ప్రభా ఏ సీయా నీ యొక్క రాకల సూచనలు ప్రతిదిన నెరవేర్చబడుతుంది ప్రభా కాబట్టి ఈ ప్రభా మేము జాగ్రత్తగా జీవించటకు ప్రభా నీ యొక్క కృప కనికరము మా పట్లకు మరించమని ప్రార్థిస్తుంటండి సహాయం చేయండి మా చేపటి మమ్మల్ని నడిపించండి సియా నీకే స్థూతము నీకే వందండి దేవాయసు ప్రభా మరి యొక్క సమయంలో కూడా ప్రభా ఎంతో మంది వచ్చిన ప్రతి బిడే మీరు దీవించండి అసలు చేత నింపండి వాళ్ళ సేవ జీవితం ఫలిపరితాన్ని అదే రీతిగా ప్రభ రాలేని పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డ నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటండి వారిని కూడా నీ సన్నిధికి నడిపించుకోమని ప్రార్థిస్తుంది వారికి కుటుంబంలో ఉన్న ప్రతి కష్టము నష్టము అన్నిటినీ తొలగించి ప్రభ వారి కుటుంబంలో శాంతి సమాధానం చేత నింపండి నీకే స్తోత్రము నీకే అవర్ణములు తండ్రి ఇదే వయస్సు మరి ప్రతి దర్శించని మాట్లాడండి ప్రభ వారి వాక్యం మీరు మాతో మాట్లాడండి పాట ద్వారా మహిమ పొందినండి మరి ఆది అంతం ప్రభా మీరే మాకు చూడయండి ప్రభా యొక్క ఫైవ్ శ్రద్ధ దాకా మంచిగా నడిపింపు దాని ఏసుకృతం నామంలో ప్రార్థిస్తుందండి ప్రేజ్ దార్ థ్యాంక్ యూ సిస్టర్ క్యాథరీన్ సిస్టర్ మీరు పాట పాడతారా ప్రభువా నా ఎస్య నా ప్రాణ ప్రియుడా ఆవరించు ఆత్మతో ప్రభువా నా ఎస్య నా ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో నిన్ను నీ విడవాను నీకై జీవించదను నిన్ను నీ విడవాను నీకై జీవించదను ప్రభువా నా ఎచ్చాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో ప్రభువా నా ఎస్ఐ అన్న ప్రాణప్రియుడా ఆవరించు నీ ఆత్మతో తల్లివలే ప్రేమించి తండ్రి వలే ఆదరించి తల్లివలే ప్రేమించి తండ్రి పరించే ప్రభువా నా యేసయ్య నా प्राण ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో ప్రభువా నా యేసయ్య నా प्राण ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో రక్తంతో కడిగితివి రక్షణలో నడిపితివి రక్తంతో కడిగితేవి రక్షణలో నడిపితి ప్రభువా నా ఎస్సయ్యా నా ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో ప్రభువా నా ఎస్స్యా నా ప్రాణప్రియుడా ఆవరించు నీ ఆత్మతో చిత చేసదలు ఆది ఏ నిచితం చేసదలు ఆది ఏ నా ఆహారం ప్రభువా నా ఎస్ఐ నా ప్రాణప్రియుడా ఆత్మతో ప్రభువాన్న ఎస్ అయ్యా నా ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మకో బ్రతుకు మరణము నీ నుండి విడదయ్యవు బ్రతుకు మరణము నేనుండి విడదయ్యవు ప్రభువాన ఎస్ అయ్యా నా ప్రాణప్రియుడా ఆవరించు ఆత్మతో ప్రేజ్ రా సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ ప్రేజ్ రా అయ్యన్న ఒలిపో రవి బ్రదర్ ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు వాక్యం అందిస్తారు బ్రదర్ మీరు వాక్యం స్టార్ట్ చేయండి వాక్యం స్టార్ట్ చేయకముందు చిన్నగా ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానిస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపామైడా జీవం గల ఏసయ్యా నీకెంతో వందాలనైనా నిన్న నీడు నిరంతరం ఏకరీతి గొప్ప తండ్రి మహాపరిశుద్ధుల దేవ సమస్త సృష్టికి మూలకారు కూడా నీకెంతో వందాలైనా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఈ దినవంతా మీ సాయం మమ్మల్ని నడిపించడానైనా ప్రవ్వ సమయానికి మా గృహాలకు మీరు ప్రతి దశల్లో అడుగు అడుగున మీకు అస్తమ్మను తోడించినారు మీకు మహా కనికరం మాపైంచి మీ కృప చూపించి మమ్మల్ని ఇంత కాలం వరకు మీరు నేనా నీకు ఎంతో వందన ఇక ముందు కూడా ప్రభావ మీరు మమ్మల్ని నడిపించే గొప్ప దేవుడైనారు ప్రభావ నైనా ఎస్ఐ నీకు ఎంతో వందనాలు ఈ యొక్క సాయంకాల సమయంలోనైనా నా తండ్రి మీ వాక్యమే దయనిష్టం మేమందరూ కూడినం ప్రవ మరియలాగం ప్రవ మీ పాదాల చెంతకు వచ్చినాం మీరు మాతో మాట్లాడడం ప్రభ మమ్మల్ని బలపరచండి మీ నూతనైన పరుశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రించండి పరుశుదాత్మ దేవ మమ్మల్ని నూతనంగా అభిషేకించండి వాక్యములను లోతులకు మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టమైనా మా హృదయంలో మీరునండి మమ్మల్ని అందరినీ ఆత్మ వశయంలో తీసుకెళ్ళమని నా దేవ నా తండ్రి మీతో మేము సంభాషించే అలా ఆత్మీయ అనుభవం మాకు అనుగరించినైనా పరిశుదాత్మ నడిపింపు మాకు అనుగరించమని త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేయండి ఈ ఆరాధన అంతట్లోనైనా మీరే ఆధిపత్యంచి నడిపించండి పరిశుధాత్మ దేవ నా హృదయంలోకి రావు ప్రభు నాలోండి నాతో మాట్లాడి మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని బలపరచండి నన్ను నీ వశంలో తీసుకోమని యేసు పరిశుద్ధ నా మమ్మము తండ్రి ఆమె పిలిపిలకి రాసిన పత్రిక కొంతకాలం నుంచి మనము ఆ ఏసు ప్రభు మన ప్రభువు ఏ రీతిగా నడుచుకున్నాడు అపోస్తులు పేతురు జ్ఞాపకం చేసిండు పౌలు జ్ఞాపకం చేసిండు కొవైన నెలలో మన యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినము కాబట్టి క్రీస్తు అడుగు మనం నడవటం కాబట్టి ఏసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఏ రీతిగా ఆయన ఆరంభ దశలో ఆయన సేవా జీవితంలో ఆయన బాల్యం నుండి లేక ఆయన సేవా జీవితంలో ఆయన బాప్తిసం పొందిన కాలం నుంచి ఆయన శిలువ వేయబడే ఆ టైం చివరి వరకు ఆయన ప్రాణం ఈ లోకంలో మన కొరకు త్యాగం చేసి ఆ శిలువ మీద ఆ చివరి మాట వరకు కూడా ఏసు క్రీస్తు ఎట్లా జీవించిండో తర్వాత ఆయన జీవన విధానంలో ఎన్నో మార్పులు కనిపిస్తూ మనకి ఒక దశ నుంచి ఒక దశకు ఆయన ఆయన ఆత్మీయమైన విధానం అంటే తన శిష్యులతో మాట్లాడే సంభాషణ కానీ వాళ్ళు ఏ రీతిగా తరబి చేసే విషయం కానీ కష్టాలలో సమస్యల్లో ఉన్నప్పుడు అలాంటి దశలో ఉన్నప్పుడు ప్రభు ఎట్ల వాళ్ళని బలపరిచిండు వాళ్ళ పిలుపుని వాళ్ళ ఏర్పాటును ఎట్లా జ్ఞాపకం చేసిండు ఏ రీతిగా వాళ్ళని ట్రైన్ చేసిండు ఒక దశలో వాళ్ళని సహించిండు భరించిండు ఒక దశలో వాళ్ళని ఆదరణ కలిగి ప్రతి దశలో యేసు ప్రభు తన శిష్యుని ఎట్లా తరబి చేసిండో వాళ్ళు ఎలాంటి డివిజేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా ఒక దశలో వాళ్ళకి ఒకరి మీద ఒకరు కోపం వచ్చినప్పుడు ఎట్లా ఆయన వాళ్ళని సమంగా సమ లెవెల్లో లేక ఏకాభిప్రాయంగా ఆయన ఎట్లా మార్చిండో ఎన్నో అనుభవాలు మనం మన ప్రభు జీవితం మనం చూస్తాం ఒక సేవకుడికి లక్షణాలు గుణగణాలు ఈ లోకం మీద ఆయన కొరకు పరిచర్య చేయాలంటే సేవలో ముందుకెళ్ళాలంటే అడుగడుగున ఇవన్నీ అనుభవాలు మనకు అవసరం అని ఏసు ప్రభు చెప్పిన ఆ మాదిరి ఆయన విధానం పౌలు కానీ లేక అపోస్తులందరూ తర్వాత పేతురు క్రీస్తు అడుగు జార్లు క్రీస్తు మన కొరకు బాధపడి శ్రమపడి మన ఎందు మనం ఈ రీతిగా నడుచుకోవాలని ఆయన అడుగు జాల్లో నడుచుకోవాలని ఆయన యొక్క మాదిరి కాబట్టి ఎలాంటి మాదిరి ఏసు ప్రభుించిండు ఈ రోజు క్రైస్తవ జీవితంలో ఎలాంటి మాదిరి పాటిస్తున్నారు అది మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఈ లోకంతో మనకి ఎలాంటి పని లేదు ఈ లోకంతో మనకి ఎలాంటి పొత్తు లేదు క్రీస్తు అడుగు జార్లో పోలి నడుచుకోవటం కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు చెప్పిండు ఎన్నో బోధించిండు తన బిడలకి ఎన్నో మర్మాలు బయలుపరిచిండు తర్వాత ఆయన అహరోనం టైంకి ఏసు ప్రభు మాట చెప్పిండి మీరు ఎరుశల్యం నుంచి వెళ్ళొద్దుచ్చిన వాగ్దానము మీరు పొందేంత వరకు నేను ఆదరణకర్తను మీ దగ్గర పంపిస్తా అప్పటి వరకు మీరు ఎరుశ మీరు ఉండాలా అని ఏసు వాళ్ళకి చెప్పినట్టు మనం చూస్తాం అక్కడ ఆయన అహరోనం టైంలో అపోస్తుల కార్యం మొదట అధ్యయంలో మనం చూస్తాం ఆ సమయంలో వాళ్ళు ప్రపంచమంతా అక్కడ పండగ చేసుకున్నప్పుడు తర్వాత ఆక ఇస్రాల్ ప్రజలు రకరకాల గోతిరిక్కులు అక్కడ వచ్చి ఎరుసలమ్మక రావటం తర్వాత ఈ నూట మంది ఆ ప్రభు చెప్పిన మాటకు విధేయత చూపించి అందరూ ఏక కలిగి ఏకాత్మ కలిగి ఆ నూట మంది ఆక మేడ మీదకి ఎక్కి ప్రార్థించటము దేవునికి అభిషేకం పొందుకోవటం ఇవన్నీ ఆ ఏశ్ ప్రభు చెప్పిన మాటలే కాబట్టి శిష్యులు అట్లా ఆయన చెప్పిన ప్రతి మాటను పాటించండి కాబట్టి ఒక దశలో నాకు చాలా ఆశ ఆశ కలగా ఆశ ఆశ ఉంటుంది అందరం ఒక చోట కూర్చొని వర్షిప్ చేస్తే ఈ అపోస్తులు ఎట్లయితే ఏసు ప్రభు చెప్పిన మాటకు విధేత చూపించి పరిశుధాత్మ కొరకు ఎట్లా కనిపెట్టింద్రో ఆ మాటకు విధేయత చూపించి వాళ్ళు ఎట్లా కనిపెట్టుకున్నారో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేయబోయేది గొప్ప యుద్ధం అన్నట్టు ఒక మహాసంగ్రామం అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ పరిచర్ అక్కడ కిందకి ఉన్న లెవెల్ వేరే ఏసు ప్రభు మరణించక ముందు ఆయన సెలువు మీద మరణించక ముందు ఆ వెనక భాగంలో ప్రభు వాళ్ళతో పాటు ఉన్నాడు కాబట్టి ఎన్నో విషయాలు వేసినా ప్రభు సాయం చేసిండు నడిపించిండు వాళ్ళని బలపరిచిను కానీ ఎప్పుడైతే అక్కడ ప్రభుని అంతసేపు వాళ్ళకి అవసరం లేదు అన్నట్టు కాబట్టి అన్ని ఆయనే చూసుకున్నాడు కాబట్టి ఆయన ఈ భూమి వచ్చినప్పుడు తన పర్పస్ ముగించాలా తర్వాత మళ్ళా తిరిగి ఆయన ఆత్మరూపకంగా మన మధ్యలోకి రావాలంటే కొన్ని విషయాలు చెప్పాలా ఎందుకు ఆ మాట చెప్పినంటే క్రైస్తవ జీవితం ఒక ఆత్మీయ ప్రపంచం అనేది చాలా మందికి తెలియదు క్రైస్తవులు అనుకుంటారు రక్షణ పొంది అంతవరకే మన జీవితము అని అనుకుంటారు కానీ ఆత్మీయ పర్శుదాత్మను ఎందుకు మనకు అనుగ్రహించాలంటే ఆత్మీయ ప్రపంచం చూడాలంటే ఆత్మీయంగా మారాలంటే ప్రతిదీ ఆత్మలను చూడాలంటే నీకు పశుదాత్మ అభిషేకం అవసరం ఎందుకంటే మీరు చూడబోయేది మీరు చేయబోయేది ఆత్మీయ యుద్ధం దురాత్మ సమూహాలు అవి కంటికి కనిపించేవి కావు కాబట్టి మీరు కూడా ఆత్మంలాగా మారి ఆత్మీయ ప్రపంచంలో పోతే కానీ వాటిని కోలగొట్టలేడు వాటి మీద విజయం పొందలేరు ఇది ఏసు ప్రభు చెప్పిన ఆత్మీయ సత్యం మన ప్రభు ఎందుకు పరశుదాత్ముడు ఎందుకు తీసుకెళ్తాడు పరశుధాత్ముడు యోహాన్ భక్తుడు ఎందుకు తీసుకెళ్ళిండు ఆ మహాబులను గురించి ఎందుకు అంత విశదీకరించంటే అవన్నీ ఆత్మీయమని కాబట్టి ఈరోజు ఆత్మీయమైన విధానాలు ఆత్మీయమైన ప్రపంచంలోకి మనం పోవాలంటే దేవునికి అభిషేకం మనకు అవసరం కాబట్టి వాళ్ళు విధేయత చూపించిండ్రు తర్వాత విధేయత చూపించిన వాళ్ళు ఉన్నారు అవిదేత చూపించిన వాడు నరకంలోకి వెళ్ళిపోయింది ఇసుకరైతే యూద ఆయన అంత భయంకరంగా ఉండి లాస్ట్ టైంకు ఆయన ఆత్మను ఆయన పొడగొట్టుకున్నాడు తర్వాత విషయం ఏందనేది మనకు తెలియదు అక్కడ పోతే కానీ మనకు తెలియదు కాబట్టి ఈ విధంగా ప్రభువు తన బిడలల్ని తరబి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు ఎప్పుడైతే ఏసు ఉన్నంత కాలం శిష్యులను నడిపించిండు తర్వాత అపోస్తులు కానీ మొదటి రెండో అధ్యాయం నుంచి అక్కడి నుంచి దేవుని ఆత్మ అంటే పరిశుధాత్మడు వాళ్ళని లీడ్ చేసింది దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడ్డారు పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్నారు అంటే ఆదరణకర్తని ఏసుప్రభు పంపించింది లోకంలో మరొక వేరక ఆదరణకర్తని కాబట్టి ఆయన ఏసుప్రవే దేవుని ఏసుప్రభ ఆత్మనేది ఎందుకంటే దళితులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు ఆత్మను తండ్రి మన హృదయంలోకి పంపెను వాక్యం కాబట్టి ఆయన ఆత్మరూపకంగా మన హృదయంలో ఉంటే నీ ఆత్మీయ జీవితంలో ఎన్నో మార్పులు రావాలా ఎందుకంటే ప్రతిదీ ఆత్మీయమైంది పౌలు చెప్పేంత వరకు మనకు అర్థం కాలే మీరు పోరాడేది మనుషులతో కాదు శరీరాలతో కాదు అంధకార సంబంధంగా లోకనాదులతోనూ ఆకాశం దురాత్మ సమూహంతో పోరాడుతున్నీ ఎక్కడన్నాయివన్నీ అంటే ఇది ఆత్మీయమైంది అందుకు ఆత్మీయ ప్రపంచంలో అని మన ఎన్నో వాక్యలు దేవుడు మనకు అది పరిమిదిస్తున్నాడు బయలుపరుస్తుంది ఎన్నో విషయాలు మనం ధ్యానించడం అన్న ద్వారా అది బయలుపరచబడ్డది కాబట్టి ఆ బయలుపరచబడ ప్రతి వాక్యాన్ని మనం తీసుకొని అది ఇతరులకి వాళ్ళని ఏ రీతిగా వాళ్ళని బలపరిచేలాగుండాలా అంటే ఏసు ప్రభు ఎట్లా చెప్పిండు ఆయన మర్మాలు చెప్పిండు ఎన్నో విషయాలు కానీ బట్ అన్నింటిని విశుద్ధీకరించాడు ఒక దశలో శిష్యులకి కానీ పశుధాత్మలు ఇచ్చినప్పుడు నా వాటిలోనే తీసుకొని మీకు బోధించను మిమ్మల్ని సర్వసత్వంలో నడిపిస్తాను అంటే ఇంకా ఆత్మీయ లోతులు తీసుకెళ్తానన్నట్టు అందుకు పశుధాత్మకు మనకు అవకాశం ఇవ్వాలా చోటు ఇవ్వాలనేది మనకు జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ఈ అపోస్తులందరూ కూడా ఒక చోట కూర్చొని ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నాకు ఒక్కసారి ఒక తలం పోస్తా ఉంటది మనం అందరం మీద కలిసి ఒక చోట కూర్చొని అట్లా ప్రార్థన చేస్తే రోజంతా పాస్టింగ్ ఒక ఉపాస వాళ్ళు కూడా ఉపాస్తున్నారు ఆ రోజు అట్లా ఉపాస అందరూ ఒకే చోట కూర్చొని ఒక ప్లేస్ నిర్ణయించుకొని అక్కడ పోయి ప్రార్థన చేస్తుంటే ఒక రోజంతా ఎంత బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే దేవుని ఆత్మ దివొచ్చినప్పుడు అక్కడ అగ్ని నాలుకలో వాళ్ళ మీద కనపడ్డాయి ఆ ప్రదేశం కంపించింది మొత్తం కదిలింపబడిందండి అంత పవర్ఫుల్ అభిషేకం అన్నట్టు అది ఎందుకంటే వాళ్ళు చెయ్యబోయేది ఒక పెద్ద యుద్ధం లాంటిది అన్నట్టు యుద్ధమే ఆ యుద్ధం చేయాలంటే నీకు అంత పవర్ లేకపోతే నువ్వు సైతాన్ని మీద విజయం పొందలేవు అన్నట్టు ఒక దశలో మన శక్తి కూడా సరిపోదు మనకి ఎందుకంటే మనం బలహీనం ఉంటాం తర్వాత ప్రభు బలపరుస్తుంటాడు అని ఉంటాడు కాబట్టి ఆ దశలో దేవుడు మనల్ని సిద్ధపరచాలని ఆయన నడిపిస్తూ అయితే ఆ ఇక్కడ మనం చూసినప్పుడు ఆ ప్రతి దశలో మనము ప్రతిదీ మనం ఎదుర్కోవాలా నీకు వచ్చే ప్రతి సమస్యలు కానీ నీకు వచ్చే ప్రతి కష్టాలు కానీ ప్రతి దశలో ఎందుకంటే ఇవన్నీ లోకంలో మనం తప్పవన్నట్టు కానీ మనం మనకు మనకున్న దేవుడు ఇచ్చిన పర్పస్ వేరే అందుకే పౌలు తన ఆయన చెప్తూ అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమనంటే ఏస్తు ప్రభును ఎట్లా ఫాలో అప్ చేసి అంటే ఏస్తు ప్రభుని పోలి నడుచుకోవచ్చు అని పౌలు రుజువు చూపించిండు అక్కడ కాబట్టి మీరు నన్ను పోలు నడుచుకోమని పౌలుని పోలి నడుచుకోవాలి అంటే పౌలు ఎవరిని పోలి నడుచుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభుని కాబట్టి అంటే దేవుని సేవకులు ఎట్లా జీవిస్తున్నారో వాళ్ళ విధానాలు దేవుని వాక్యానికి అందుకు వాళ్ళు మనకి గైడెన్స్ లాగా వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం అట్లనే మనను మన నుంచి మనం నేర్చుకోవాలి మనం ఇతరులకు నేర్పించే మనం ఉండాలన్నట్టు ఒక దశలో మనం నేర్చుకుంటాం తరబీత్ పొందటం ప్రభువులో తర్వాత మనం ఏం చేయడం ఇతరుల తరబీత్ చేయటం అన్నట్టు శిష్యులు ఒక దశలో ఆయన నేర్పించండి ఎన్నో విషయాలు చెప్పిండు తర్వాత అపోస్తుల కార్యం రెండో దేవుడి నుంచి ఇతరులకు బోధించిన అంటే వాళ్ళ బోధ వేరే లెవెల్కి వెళ్ళిపోయిందన్నట్టు అంత బలమైన శక్తి అంటే పశుధాత్మ శక్తి ఉన్నప్పుడు ఎలాంటి పవర్ ఉంటుంది అక్కడ మనకు కనిపిస్తూ కానీ చాలా మంది తెలియదు పశుధాత్మ అంటే ఏందో అనుకుంటారు కానీ దేవుని శక్తి నీలో ఉంటే నువ్వు భయపడ దేనికి కూడా ఒక మనకి భయం వస్తూ ఉంటుంది కదా ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో ఉంటావో దేవుని ఆత్మతో నింపబడి నువ్వు బలంగా విశ్వాసంలో ముందుకు వెళ్ళిపోతావో అప్పుడు నీకు ఎలాంటి భయం ఉండదు ను నువ్వు మాట్లాడుతూ ఉంటా నీ హృదయంలో ఆ టైంలో దేవుని దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు నీతో మాట్లాడుతూ ఉంటాడు తలంపుల ద్వారా హృదయంలో నుంచి ఆయన మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు కాబట్టి అందుకే పావులు అంటాడు నన్ను బలపరచు వాడి నేను సమస్తము చేయగలను కాబట్టి సమస్తము చేయగలను అంటే ఆల్ థింగ్స్ అన్ని ప్రతిది ప్రతిది చేయగలను అంటే చెయ్య నేను చేయలేదు చేయలేను అనే కూడా ఉండదంట అంటే దేవుని అభిషేకము అన్నిటిలో మనకి బలంగా ఇస్తుందంట అందుకే బెసలేలు బెసలేలు గురించి మనం చూస్తాం సంఖ్య కావడం ముప్పై ఒకటి కాబట్టి ఆయన జ్ఞానాత్మను దేవుడు ఇచ్చిండంట అన్ని పనులు చేయటకు ప్రతి దాంట్లో కాబట్టి దేవుని అభిషేకము ప్రతి పనులు ఆయన అభిషేకం ఉంటుందంట అక్కడ ఉంది వాక్యం ఇంక వాక్యం బైబుల్లో అంటే నువ్వు చేసే ప్రతి స్కిల్ కూడా ఒక అభిషేకంకు సంబంధించిందే అభిషేకం ఉంది కాబట్టి నేను స్కిల్ చేస్తున్నాను కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేసినా ఏం చేసినా ఏం చేసినా కానీ ఒక పని చేసి ఒక మంచి డిజైన్ చేసినా ఒక మంచి ప్లాన్ వేసినా కానీ అది ఒక అభిషేకం అన్నట్టు అంటే దేవుడు అభిషేకము అంత పవర్ఫుల్ అన్నట్టు అంటే ఏమన్నా చేయగలవు అనేది అక్కడ కాబట్టి ఆయన చేసిండు పౌల్ని ఆయన శక్తికి మించి చేసిండు కాబట్టి ప్రభు కొరకు అంతగా ఆయన త్యాగం చేసుకుంటా నా జీవితాన్ని కాబట్టి దేవుడు ప్రతి దశలో మనం నడిపిస్తూ ఉంటాడు కాబట్టి మన భవిష్యత్తుల గురించి మన ఫ్యూచర్ గురించి ఇప్పుడు కూడా మనం బాధపడద్దు మన ఎట్టి పరిస్థితుల్లో బాధపడొద్దు ఎందుకంటే నీ చింతా ఆయన మీద మోకం నీ భవిష్యత్తు అంత ఆయన చేతులు సురక్షితంగా ఉంది లేదా వాక్యం కొలిసి పత్రికలో మీ జీవము ఆయన దాచబడి ఉంది నీ ప్రాణం నీ దగ్గర లేదు ఏ సుప్రభు దగ్గర ఉందంట అక్కడుంది నీ జీవం అంటే నీ నిజస్వరూపం అక్కడుంది అన్నట్టు అంటే నిజస్వరూపం అక్కడ ఉందంటే మనకు అర్థం కాలేదు వాక్యం కానీ వాక్యం క్లియర్గా ఉంది నీ జీవము దేవుని మీద దాచబడింది మీరు క్రీస్తుతో కూడా లేపబడడం అయితే పైన వాడిని చూడండి మీ జీవము దేవుని మీద దాచబడిందంటే నువ్వు అక్కడ ఉన్నావన్నట్టు అర్థం అన్నట్టు కాబట్టి ఆత్మీయ జీవితము ఆ రీతి ఉంటుంది కాబట్టి ఈ ఆత్మీయ జీవితంలోకి మనం అడుగు పెట్టినాం కాబట్టి ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలా కాబట్టి ఈ వెళ్ళే సమయంలో ఏమవుతుందంటే దుష్టుడిని ముందుకు వెళ్ళనీయడు ఏదో రకంగా నిన్ను వాడు శోధిస్తూ ఉంటాడు ఏదో రకంగా చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఆ అవి మనల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి అందుకు మనం వాటికి అవకాశం ఇవ్వకుండా మనం జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలా అనే విషయం పర్వతి జ్ఞాపం చేస్తుంది కాబట్టి ఆయన సమస్తం చేయగలను అని చెప్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం ప్రతి దశలో కాబట్టి కష్టపడే తత్వం మనకు ఒక దశలో ఉండదు నేర్చుకోలేని తప్ప ఒక దశలో ఉండదు కాబట్టి ఒక దశలో మనకు బాధ అనిపిస్తే అవకాశం ఉన్నా కానీ నేర్చుకోలేని స్థితిలో ఉన్నమే అని ఒక అవకాశం ఉన్నట్టు అది దేవుని బ్లయిన్ చేస్తా అని ఏం చేయలేడు కదా ఇక్కడ పౌలేమంటాడు ను నన్ను బలపరిస్తే ప్రభావ నీ సమస్తం చేస్తా మరి ఆయన ఎందుకు బలపరచడు ఆయనకు బాహుబలం తక్కువైందా ఆయన బాహుబలం తక్కువైందా నువ్వు ఆయన నుంచి పొందుకున్న శక్తి తక్కువైందా ఒకవేళ తక్కువైతే నాకు ప్రభావ నాకు ఇంకా శక్తి కావాలి ప్రభ అడగాల సమస్తము చేయగలంటే ఈ సృష్టిలో ఏది నీకు అసాధ్యం ఉండదు అన్నట్టు ఆయనకు అసాధ్యమైన ఈ లోకంలో ఏది లేదు మన ప్రభుకి కాబట్టి ఆయన బిడ్డమైన నీకు నాకు కూడా ఈ లోకంలో ఏది కూడా అసాధ్యం ఉండదు అన్నట్టు అలాంటి ధైర్యము ఒక ధైర్యం అనిపిస్తూ ఉంటుంది అంత గుండె ధైర్వంగా అంత నిర్భరంగా ఎట్లా చెప్పగలరు వాళ్ళంటే కేవలం ప్రభు మీద విశ్వాసమే విశ్వాసం లేకపోతే కష్టం విశ్వాసం అనే పునాదిలో నువ్వు కట్టబడకపోతే ఏస్తూ ప్రభు వాక్యమే కదా పునాది విశ్వాసం అంటే వాక్యమే విండు విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసం మీద నీ జీవితాన్ని కట్టుకుంటే నువ్వు చలించవంట బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలినంటే నువ్వు ఎక్కడ కట్టుకున్న ఇసుక మీద కట్టుకున్నవా లేకుంటే బండ మీద కట్టుకున్నవా మనం పరిశీలించుకోవాలా నువ్వు బండ మీద కట్టబడ్డవాడైతే నువ్వు నీ దేన్ని కూడా చలించవన్నట్టు కాబట్టి ప్రతి దశలో మనము మన ప్రభు మనల్ని నడిపిస్తూ పాత నిబంధన కాలంలో ఇసరాల ప్రజలను నడిపించిండు ద్వితీయోపదేశ కాండంలో ఒక వాక్యమని చూసి మనం ముందుకు వెళ్దాం ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండు అధ్యాయం పదో వచ్చినంలో అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల ఎడారిలోను వానిని కనుగొని వారిని అంటే ఎవరు ఆవరించి పరమాశించి తన కనుపోప వల్లే వారిని కాపాడెను ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు ఎట్లా కాపాడిండు పాత నిబంధన కాలంలో క్రొత్త నిబంధన కాలంలో ఆత్మీయ ఇస్రాయల్ అంటే ఇస్రాయల్ అనేది పాత నిబంధన కృత నిబంధన ఒకటే ఆత్మీయ ఇస్రాయెల్ శరీర సంబంధమైన ఇస్రాయల్ గురించి మాట్లాడుతున్నది బైబుల్ అది ఆత్మీయమైంది కాబట్టి ఆత్మీయ ఇస్రాయల్ దేవుని ఇస్రాయల్ పరిశుద్ధ జనంగం అని ఉంది వాక్యం కాబట్టి అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో నీనా జీవితాలు అట్లున్నాయి ఈరోజు ఈ లోకం అంతా పాడైపోయింది భీకరమైన అరణ్యం ఇదంతా ఇది అరణ్యం ఇది అరణ్య యాత్ర మనం జీవించేది అరణ్యంలో మనం అనుకుంటున్న అన్ని బిల్డింగ్స్ అన్ని అనుకుంటాం కానీ ఇది అరణ్య ఆత్మలు చూస్తే ఇదంతా భయంకరంగా దీని స్థితి భయంకరంగా ఉంది ఇది నాశనానికి పోబోతుంది సృష్టి అంతా కానీ అది ఆత్మలో ఆత్మీయ ప్రపంచంలో ఉన్న వాళ్ళకే అది అర్థమవుతుంది అన్నట్టు కాబట్టి అవి మనం కొంచెము మనం ఇప్పుడిప్పుడే అవి మనం తెలుసుకుంటా అంత గొప్పగా మనం తెలుసుకోలేదు దేవుడు ఒక అనుభవంగా దేవుడు మనకి ఆ వాక్యాన్ని మనకి ఎప్పుడైతే మనం స్వీకరించినామో అప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు మనకి కాలశుద్ధి కలుగుజేసి ఆ ఆ ప్రపంచం అంటే ఏందనేది దేవుడు కొంత మనకి ఇప్పుడిప్పుడే తెలియజేస్తున్నాడు ఆ ఆనమాలు దేవుడు చెప్పిండు ఒక మార్గం చూపించి ఇది అని కాబట్టి దాన్ని పట్టుకొని మనం ముందుకు పోవాలా కాబట్టి మన చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది కదా కాబట్టి అరణ్యంలో ఉన్నాం మనం ఎడారిలో కనుగొనడంట మనల్ని నువ్వు ఎడారిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన నేను విడిచిపెట్టడు నేను పరామర్శిస్తాడు నేను ఆదరిస్తాడు నీ కనుపాప తన కను పాప వలి నేను కాపాడతాడంట వాక్యం నా బిడ్డలను ముడితే నా కనుగుడ్డును ముట్టినట్టే దేవుని కనుపాపనం మనం ఆయన కనుగుడ్డులు మనం అంటే ఆయన కనులు మనం ఏసు ప్రభ కళ్ళు మనం ఎందుకంటే ఆయన స్వరూపం కదా మనం సమస్తం ఆయన స్వరూపం క్రీస్తు స్వరూపం దేవుని స్వరూపం మనమంతా ఆయన కాపాడుతాడు మనల్ని అందుకే దేనిస నువ్వు భయపడద్దు ఎలాంటి దేని నీ ఫ్యూచర్ ఏంటి నీ భయపడద్దు ఒక దశలో నీకు భయం ఉండొచ్చు కానీ నువ్వు ఆ భయం నుంచి ఈ రోజు విడుదల పొందాల ఎందుకంటే నువ్వు నీకు దేవుడి అప్పగించిన ఒక పని నీకు ఇచ్చిన ఆ యొక్క బహు గొప్పదంట రాజ్యాన్ని కోలగొట్టే సైతాన్ శక్తులను కోలుగొట్టే ఆ బలమైన ఆ యొక్క దేవుని శక్తి దేవునికి పరిచర్య చూడండి అయితే పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యహోవ వారిని నడిపించెను పక్షిరాజు పక్షిరాజు రెక్కల పైన మనల్ని పెట్టు అంటే ఏసు దేవుడు పక్షిరాజు అంటే యహోవ దేవుడు పక్షిరాజును పోలుస్తున్నాడు పోల్చబడుతున్నాడు ఆయన ఆయన రెక్కల మనల్ని మోస్తున్నంట ఆయన చూడండి ఈ విషయం మనం అర్థం చేసుకోవాల పక్షిరాజు ఎప్పుడు ఉన్నత స్థితిలో ఉంటాడు కాబట్టి ఉన్నతమైందన్నట్టు ఈ మిగతా జీవులన్నీ అంత ఎత్తుకేది ఎగర్లేదన్నట్టు కిందనే జీవిస్తా ఉంటే ఎవరిని కానీ అది పైనుంచి చూసిందంటూ ఎలాంటి జీవైనా సరే అది అంత హై పవర్ ఉంటుంది దానికి అంత ఇదన్నట్టు దాని మీద అలాంటిది తన పిల్లల్ని పైకి తీసుకెళ్తంట రెక్కల మీద పైకి తీసుకుపోయి ఏం చేస్తుంటే అది కింద పడేస్తుందంట కింద పడేస్తుంది మళ్ళీ రెక్కలు కొట్టుకుంటే పర్లేదు కొట్టుకోకపోతే మళ్ళా కిందికి వెళ్ళిపోయి మళ్ళా రెక్కల మీద వేసుకో మళ్ళా పైకి తీసిపోయి మళ్ళా కింద పడేస్తుంది ఎందుకు అర్థ చేస్తుంది పిల్లలంటే ఇష్టం లేకనా నువ్వు ఎగిరేది అక్కడ నేర్పిస్తుంది అది తన పిల్లలకు కూడా ఆ ఎగిరే తత్వాన్ని తన తత్వాన్ని నేర్పిస్తుంది అక్కడ ఆ పక్షి రాజు తన పిల్లలు కూడా అట్లా ఉండాల ఉన్నత స్థితులని కాబట్టి పక్షి రాజుల పిల్లలు మనం యహో ఒకరుకు ఎదురు నూతన బలం పొందుదురు వారు పక్షి పైకి రెక్కల చాపి ఎగురుదురంట వాళ్ళు అలసిపోరు సొమ్మశిల్లరంట పరిగెత్తుతనే ఉంటారంట కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా మనం పరిగెత్తాలా మన మన గురి మనం పరిగెత్తాలా ఏసు ప్రభుని చూసి చూడండి ఆయన గద్ద రెక్కల మీద ద్వితీయపదే నిర్గామాకాండంలో కూడా మనం చూస్తాం వాక్యం ఆయన మూసిందంట అంటే తన బిడల పట్ల ఆయన ఎలాంటి ప్రణాళిక కలిగి అనే విషయము ప్రభు మనకు చేస్తుంది అయితే పక్షిరాజు ఎట్లా ఉంటుందంటే భయంకరమైన తుఫాను ఉరుములు వర్షం పడ్డప్పుడు అది భయంకరంగా ఏం అది మేఘాల పైకి ఎగుతుందంట పైకి ఉన్నతమైన మే కొన్ని పక్షులు వర్షం వస్తే దాచుకుంటాయి కదా తుఫాను అలాంటివి వస్తే దాచుకుంటే కాది మేఘాల పైకి వెళ్ళిపోతుందంట అంటే దాని మీద అధిక దానికి ఎదురు వెళ్తుందంట అది చూడండి పక్షిరాజు గుణగణం దాని గుణగణం దాని గురించి చాలా ఉంది కానీ దాని గుణగణము పత్తిది ఎదుర్కొనే తత్వం అన్నట్టు నీకు పత్తి దశలను ఎదుర్కోవాల నువ్వు పక్షిరాజు పిల్లవును చూడండి ఏద అడ్డంకు ఉన్నా సరే ప్రతి ఆటంకం ఏదన్నా సరే బాదా ఏదన్నా సరే ప్రతి దశలో నువ్వు వాటి మీద విజయం పొందితే దేవుడు నీ కొరకు ఒక ఆశీర్వాదాన్ని దేవుడు నీ కొరకు పెట్టిండు ఎందుకంటే వాటి అన్నిటి మీద విజయం పొందాలి అన్నిటి నువ్వు తట్టుకోవాలంట లెక్కలేనంత ఎంత భారం సరే ఎంత ఎంత ఉన్నా సరే నువ్వు పత్తి విశ్వాసం ద్వారా ప్రభు మీద విశ్వాసంతో నువ్వు ముందుకు సాగిపోతూనే ఉండాలి కాబట్టి ఏసు ప్రభు తన ఆయన చేసే అద్భుతాలలో కూడా ఆయన విశ్వాసము తండ్రి పట్ల ఎట్లా ప్రార్థించింది ఆయన కదా ఆ లాజర్ చనిపోయినప్పుడు ఏం జరిగింది యోహన్స్ వార్త పదకొండు అధ్య నలభై ఏడు వచ్చినంలో ఏసు ప్రభు కన్నులెత్తి ఏసు కన్నులెత్తి పైకెత్తి అంటే కన్నులు పైకెత్తి అంటే పైన చూస్తున్నాడు ఆయన తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతా స్థుతులు అంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడైనా ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రవ్వాను నా ప్రార్థన విన్నో ప్రభని మనం ప్రార్థన చేస్తాం కదా కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తుంది తెలుసా నా మనవి నీ విన్నో ప్రవ్వా అందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రవ్వా అంటున్నా అట్లా మనం చెప్పగలమాజరు ఇంకా సమాధిలో ఉన్నాడు ఇంకా బతకలే అద్భుతం జరగలేదు కార్యం జరగలే కానీ ప్రార్థన ఎట్లుంది ఈ రోజు మన ప్రార్థన అట్లుందా దేవుని స్థుతించటం అన్నట్టు కాబట్టి ప్రార్థనలో మనం ఎక్కువ సమయం గడపలేకపోతున్నాం కానీ ఆయన ఆయన ఆయన సన్నిధిలో కూర్చుంటే ఆనందం వేరే ఉంటది ఎక్కలేని సంతోషము ఎక్కలేని ఆనందం ఉంటుంది ఆయన స్థుతిస్తా ఉంటే ఈ లోకాన్ని నువ్వు మర్చిపోయి ఆ లోకంలోకి వెళ్ళిపోయి ఎంతగా ఆనందిస్తావో కాబట్టి నీకున్న బాధ కూడా మర్చిపోతావు ఈ లోకంలో మనుషులు కష్టాలు బాధలు బాగా తాగుతారు అదొక దయ్యాలు అవి తాగితే ఆ నిస ఉన్నంతసేపు బానే ఉంటుంది ఆ నిస ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మళ్ళా భయం స్టార్ట్ అవుతుంది అట్లా తాగి తాగి తాగి మొత్తం లివర్ అంతా పడగొట్టుకొని చివరికి మరణం దర్శకొచ్చేస్తారు అన్నట్టు వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తుంటే ఆ ఆత్మలు మన దగ్గరికి వస్తాయి మళ్ళీ కొట్టనీకి వాడి మీద మన మీద వాడికి అధికారం లేదు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా చూడండి దేవుడు ఆయన మన ప్రభు ఒక విధానము ఆయన ఆత్మీయ విధానము ఆయన ఎట్లా జీవించిండో అట్లా మనం జీవించగలమా నీ విశ్వాసం ఈరోజు అట్లా ఉందా కదా ఎవరైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధ విజయ మోగిస్తారా యుద్ధం పోలేదు ఇంకా విజయం పొందలేదు ఇంకా నువ్వు శత్రుల మీద విజయం పొందలే తిరిగి రాలేదు పాలంలోకి అప్పుడే నువ్వు విజయడంక మోగిస్తావా అది సాధ్యమా కష్టమే కదా మరి ప్రభు ఒక విశ్వాసము ప్రభు ఎట్లా చెప్తునడు తండ్రితో ఎట్లా సంభాషిస్తాడు ఈ రోజు మన తండ్రితో మన ప్రభు అయిన యేసు ప్రభే తండ్రి కదా తండ్రి కుమార పరిశుదాత్మ ఒక్కరే మనం చూస్తాం ఇప్పుడు ఈ రోజు నువ్వు కుమారుడు స్థానంలో ఉన్నాడు ఆయన తండ్రి స్థానంలో ఉన్నాడు నువ్వు ఆయన కుమారుడు కాబట్టి ఏసు ప్రభు ఎట్లా సంబోధించిండు ఎట్లా సంభాషించిండు ఈ రోజు నువ్వు నేను ఆయన మనం విన్నడు చూడండి కుమార్కి ఏది ఇష్టమో తండ్రికి అది ఇష్టం అన్నాడు ఒక దశలో తండ్రికి ఏది ఇష్టమో కుమార్కి అంటే ఒకటే కానీ ఆయన విధానాలు యోహన్ శువార్థ మనం చదివితే ఎంత బాగుంటుందో ఆ సువార్థ అంతా కూడా తండ్రి కుమారుని ఒక రిలేషన్షిప్ ఎట్లుంటుందంటే చాలా బాగుంటుంది చూడండి అద్భుత కార్యాలు ప్రార్థనలు వేస్తున్న ప్రార్థన చిన్న ప్రార్థన కాదు ఆయన ఎందుకు అంతగా ప్రార్థన ఉన్నట్టు రోజంతా పరిచర్ చేసేవాడు రాత్రంతా ప్రార్థనలో గడిపేటాడు ప్రభు కాబట్టి ప్రార్థనలో గడిపి అప్పుడు ఆయన పోయి కార్యాలు చేసిన రాత్రంతా ప్రార్థన చేస్తే తండ్రి అంత మాట్లాడేటాడు ఎన్నో విషయాలు బయలుపరిచాడు పర్లోకరాజ్యం గురించి కుమారుడుగు ఉన్నప్పుడు అవి తీసిపోయి పొద్దున్న లేసిపోయి అందరూ చెప్పేటోడు ఆయన పర్లోకరాజ్యం ఎట్లా ఉంటుందని శిష్యులు ఏర్పరిచే విషయంలో కూడా ఆ రాత్రంతా ప్రార్థనలో ఉండి అప్పుడు వాళ్ళని సపరేట్ చేసి అపోస్తులు ఏర్పరిండి ఆయన పన్నెండు అద్భుత కార్యాలు జరగాల సూచక్రియలు జరగాలంటే పశుదాత్మ శక్తి దేవుని తర్వాత ఆ దేవుని ఆత్మతో విశ్వాసం కూడా ముడిపడి ఉంది నువ్వు విశ్వాసంలో ఉంటేనే దేవుని ఆత్మ నీలో పనిచేస్తుంది నీకు అవిశ్వాసం ఉంటే దేవుని ఆత్మ కూడా పనిచేయడు పశుధాత్మని పనిచేయడు దేవుడు ఏసు దేవుడిగా ఆత్మ కదా కాబట్టి విశ్వాసంతో మనం పోవాలా ఈరోజు క్రైస్తవుల్లో అలాంటి విశ్వాసం ఉందంటే చాలా తక్కువ మన విశ్వాసం ఎంతవరకు చెప్పండి కొలత పత్తిది మన కొలత వేసుకుంటే విశ్వాసం దగ్గ కొలత మనకుందా పోయిన వారం అంత ముందు వారం ఒక చర్చిలో వాక్యం చెప్పిన అంత రకరకాలపై తెగలున్నారు మట్టబ గుండు అనే బోధ ఫస్ట్ వాక్యం ఎహోవ ఇల్లు కట్టించ కట్టువారి ప్రయాసం వ్యర్థం అంటే ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ చివరికి తీసుకెళ్లి మట్టబ కొలత వేస్తే ఈ రోజు మనలో దేవుడు కొలత వేస్తే ఆ కొలతకు నువ్వు సరిగ్గా ఉన్నవా ఎంతో మంది మేస్త్రి పని చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ ఆ సంఘంలో కొంతమంది మనం గోడ కట్టేటప్పుడు ఎన్నో గోడలు కడతాం కదా కానీ ఎప్పుడన్నా నువ్వు ఆ గోడని ఆ గుండెదారో వాక్యం అని ఎప్పుడన్నా నువ్వు కొలత తెలియదే ఈ రోజు దేవుడు ఒక మేస్త్రి ఈ రోజు మనల్ని కొలత నీ సంఘాన్ని నన్ను అందరినీ కొలత ఈ కొలతకు మనం సరిగ్గున్నామా ఒక ప్రవక్త వచ్చి నీకు హెచ్చరిస్తుంటే అక్కడున్న ప్రవక్త హెచ్చరించలేని స్థితిలో ఉన్నాడు అది బయలుపరిచిండు ఆ సంఘంలో మనుషులు హెచ్చరించలేని స్థితులు ఉన్నారు హెచ్చరిస్తే వెళ్ళిపోతారని కానీ దేవుడు ఏం చెప్పిడు ప్రేమతో హెచ్చరించమని కదా కాబట్టి మనం ప్రేమ క్రీస్తు క్రీస్తు ప్రేమ మనం ప్రకటిస్తాం అది ప్రేమ వార్తగా మాత్ర అందుకు అలాంటి నడిపింపు పరిశుధాత్ముడే మనకిస్తాడు చేసేది ఆయన కదా నువ్వు కాదు తండ్రి నీరిచ్చిన అధికారం బట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రార్థన చేస్తాం ఏసు క్రీస్త నామ వాడతాం పరిశుధాత్ముడు ఆయన నువ్వు కలిసి ఆ కార్యం చేస్తాడు పరిశుద్ధాత్మ సాయం మనకు అవసరం పశుందాత్మడు దర్శిస్తూ ఉంటాడు వారు హృదయంలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ప్రేరేపిస్తూ ఉంటాడు పాపాన్ని ఒప్పుకో నీతిని స్వీకరించు తీర్పు నుంచి విడుదల బొందు పశుందాత్మడు దర్శిస్తూ ఉంటాడు వాక్యం ప్రకటిస్తుంటే పశుందాత్మ నడిపింపనది ఆ కొలత ఏ రీతికి ఉంటుందో ఈరోజు విశ్వాసం అనే కొలతలు మనం వేసుకుంటే నీ విశ్వాసం ఏ కొలతలో ఉంది అందుకే పావులు మీరు విశ్వాసం గలవారో ఎంత లేదో శోధించుకోమనడు ఒక దశలో మనం సేవ మనం మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కదా గొప్ప సేవ చేసిన సేవకులు ఈరోజు అవిశ్వాసంలో పడిపోయి అన్నిటికీ సమాధానపడి అన్నిటినీ భరించలేక సహించలేక జయించలేక ఈయన ఉంటే ఎంత దుఃఖం అనిపిస్తుంది ఏమైపోయింది వాళ్ళ విశ్వాసం ఏమైపోయింది దేవుని శక్తి ఆయన బాహుబలం తక్కువైందా ఇను నడిపించే సమర్థత ఆయనకు లేదా నువ్వు ఆయన సమర్థతను ఆయన పరాక్రమాన్ని నువ్వు పొందుకోలేని స్థితిలో ఉన్నవా ప్రతిదీ ఒక యుద్ధమే మనకు తెలుసు ఒక పోరాటం నువ్వు పోరాటమే ఈ పోరాటంలో మనం తెలిసి దేనికి వచ్చేసినాం కానీ వెనక వైడిది లేనే లేదు చాలా తెగిపడ్డా ఏమున్నా కానీ విజయ మోగించి చివరికి తండ్రి మన ప్రభుత్వ సన్నిధికి మనం చేరాలా అనేకలు తీసుకొని పోవాలా అందుకు నువ్వు యుద్ధం ఇద్దం చేయకపోతే శత్రుల మీద విజయం పొందకపోతే సరసాల నుంచి సైనికు దేవుని బిడ్డలు బయటికి రారు ఏహెచ్కేలు ప్రవశించకపోతే ఎండిపోయిన ఎముకలు జీవం రాదు ఏహెచ్కేలు ఆ జీవవాకును ప్రకటించకపోతే ఆత్మలు లేచి నిలబడలేవు జీవం రాదు ఆ జీవాత్మ దేవుడి నీలో ఇచ్చిన్నా ఆ శక్తి దేవుడు ఈరోజు నీకు నాకు ఇచ్చింది చచ్చిన ఆత్మలు కూడా బ్రతుతే అంట ఆత్మలో చచ్చిన ఆత్మలు ఈ రోజు చచ్చిన ఆత్మలే కనిపిస్తా ఉంటాయి వాటికి జీవం రావాలంటే నీలో ఉన్న జీవ ఆత్మ జీవ వాయువు ఆ జీవం నీలో ఉంది దేవునికి జీవం ఆ జీవం నీ నోటించి వస్తే అది కార్యం జరిగింది నరపుత్రుడా ఈ ఎండుపైన ఎముకలు బ్రతకగలవా అంటే ప్రవ్వ నాకేం తెలుసు ప్రవ్వ అంటే నాకు తెలియదు ప్రవ్వా అంటాడు ఆయన జీవాత్మ వచ్చినట్టు ప్రవచించమంటే ఆయన ప్రవచించినప్పుడు ఆ జీవాత్మ దీవ సంధ్యలకు వచ్చి వాళ్ళ మీద రావటం వాళ్ళు మహా సైన్యం పునరుద్ధానం గురించి సంబంధించిన బోధాది ఎహెచ్కల గ్రంథంలో ఈ రోజు అట్లా లేరా క్రీస్తుతో కూడా చనిపోయిన వాళ్ళం అయితే ఆయనతో పాటు సమాధి చేయబడ్డ వాళ్ళం ఆయనతో పాటు పాతి పెట్టబడ్డ వాళ్ళం ఆయనతో పాటు మూడోదేం తిరిగి లేచిన వాళ్ళం ఇంకా చచ్చిన సమాధులను ఆయన సమాధిలో లేడు ఇంకా నువ్వు ఈ రోజు లే పునరుద్ధానం పొందు క్రీస్తు శక్తిని ధరించుకో పౌలుకు ఎంతగానో ప్రయాసపడిన ప్రభావా నీకు పునరుద్ధాన శక్తి నా గావల ప్రభావాన్ని ప్రయాసపడి పిలుపు రాసిన పత్రిక రెండోదే చూస్తే ఏ విధం చేతనే నన్ను మృతులలో నుండి నేను కూడా ప్రభులాగా జీవించాలి అలాంటి బలమైన విశ్వాసంలో మనం పోకపోతే ఆయన కొరకు మనం ఈ లోకంలో జీవించలేం శరసాలు బద్దలైపోయి పౌలు శిలల గాయాల భయంకరంగా దెబ్బలు తిన్నా కానీ దేవుని స్థుతించింది ఆ అభిషేకం అట్లా పనిచేస్తున్నానట్టు ఒక్కసారి నీ మీద అభిషేకం పడితే ప్రాణాలు కూడా నువ్వు ప్రాణాలకు తెగించి నువ్వు సేవలు ఎందుకు మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే వాడు గోడ కట్టేసిండు పోనీ కూడా గోడ కట్టేసిండు నువ్వేం చేయాలా ఆ గోడను బద్దలు కొట్టాలంటే మోకాల జీవితం మనకి ఆ ప్రార్థన లేకపోయావు మనకి ఆ ప్రార్థన ఉంటే ప్రాకారాలు కూడా కూలిపోతాయి అంట ఇష్టాధిపతి ఏం చేసిండు దేవుని స్థుతించిండు చుట్టూ వాళ్ళు తిరిగిండు అమ్మాంతంగా కూలిపోయినారు అంతే స్థుతులలో అంత పౌరుందన్నట్టు ఒక దశలో దేవుడు యుద్ధం చేపేసి అంటే ప్రార్థనకు యుద్ధం మనమే తెలుసు మోకాల జీవితం కాబట్టి యేసు ప్రభు కూడా మహాయుద్ధమే ఒక మహా సంగ్రామమే చేసిన శిలువు మీద ఈ లోక పాపాన్ని విమోచించటం అంటే అది మహాయుద్ధం అది ఆయన శిలువు మీద చేసిన త్యాగం ఆయన త్యాగమే మనందరికీ ఈరోజు రక్షణ ఈ లోకానికి రక్షణ అలాంటి గొప్ప త్యాగము మనం చేయలేకపోవచ్చు ఆ త్యాగంకి అది ప్రకటించలేమా ఆయన చేసింది కూడా మనం ప్రకటించలేమా క్రీస్తుని పోను నడుచుకోవటం అంటే ఆయన చేసిన త్యాగం మనం కూడా జరిగింది నీ ప్రాణం కూడా అంతగా త్యాగం చేసుకోపోవాలా ను వెలగాల వెలిగించాలా తిరిగి ఆరిపోవాలా అంటే ఇతర జీతాలు వెలుగుని తీసుకొని రావాలన్నట్టు మనం వెలగాల అనేకులు వెలిగించాలా చివరికి వెలుగులాగా ఉండాల నువ్వు ప్రభు కూడా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తన ప్రాణాన్ని త్యాగం ఆయన ప్రాణం పెట్టడం వల్లే మనకు రక్షణ వచ్చింది ఆయన తన ప్రాణాన్ని పెట్టకు అధికారం ఉంది దాన్ని తిరిగి తీసుకుంటకు అధికారం ఉంది అన్నట్టు అది రివర్స్లో మనం అర్థం చేసుకుంటే నీ ప్రాణం పెట్టడానికి కూడా నీకు అధికారం ఉంది తిరిగి నీకు తీసుకోవడానికి కూడా నీకు అధికారం ఉంది నమ్ముతున్నవ ఈ వాక్య ని వాగ్దానం నేను నమ్ముతా నాకు విశ్వాసం ఉంది ఎందుకంటే వాక్యం చెప్తుంది ఏసు ప్రభు ఒక వాగ్దానాలు ప్రభు మన మనం చెప్పిన పతిది మన ప్రభు జీతంలో ఎట్లా నెరవేరిందో ఈ రోజు నీ నా జీతంలో నెరవేర్తే అట్లా అది నువ్వు స్వీకరిస్తే కానీ అది ఎంతో ప్రయాసంతో కూడింది కదా మాట చెప్తే కాదు కదా ఆ ప్రయాసం తగ్గట్టు మనం ముందుకు వెళ్తే కదా కాబట్టి ప్రార్థన జీవితంలో ఎట్లా విశ్వాసంలో మనం ముందుకు పోవాలా అనేది మనం అర్థం చేసుకుంటా కాబట్టి మన హృదయాలు ప్రతి దశలో మనము సమ్మతి పరచుకోవాలా అనే విషయము మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే చూడండి రోమిల్ రాసిన పత్రిక అధ్యాయము ఏసు ప్రభు పౌలు ఒక విషయాన్ని మనకు అది జ్ఞాపకం చేస్తున్నాడు దానికి ముందు ఒక వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తే మనకి ఎంతో ఆదరణకరంగా ఈ వాక్యం మనకి అనిపిస్తూ ఉంటది ఈ వాగ్దానం ఇది వాగ్దానం ఇది వాగ్దానం అన్నట్టు రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇది నాకు చాలా నచ్చిన వాక్యము ఈ వాక్యమే నన్ను ఎంతగానో బలపరిచేది ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఈరోజు ఈ వాక్యాన్ని స్వీకరిస్తే నీకు అవిశ్వాసం ఉండదు నీ భవిష్యత్తు మీద గురించి నీకు ఎలాంటి బాధ ఉండదు ఈరోజు నువ్వు స్వీకరిస్తావా ఈ వాక్యం ఇరవై ఎనిమిదో వచ్చిను రోమిలాస్ పత్రిక ఎనిమిదో అధ్యయం ఇరవై ఎనిమిదో దేవుని ప్రేమించే వారికి ఆయన ప్రేమించే వారికి నిజంగా ఆయన ప్రేమించే వారికి ఆయన ప్రేమించే వాళ్ళు ఎవరు ఆయన గొడవలు కాసేవాళ్ళు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి దేవుని సంకల్పం ఆయన ప్రేమించే వారికి ఒక సంకల్పం దేవుని సంకల్పం ఆ సంకల్పం చొప్పున పిలవబడిన వారికి అంటే పిలవబడ్డ వాళ్ళు కాబట్టి ఈరోజు పిలువబడ్డ వాళ్ళు ఎనో అనేకులు ఉన్నారు కానీ వేరుపరచబడ్డ కొంతమంది చూడండి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట్టకాయి అన్ని మేలనంట కలుగుట్టకాయ సమస్తమును సమకూడి జరుగుచున్న ఎరుగుదుము కాబట్టి ఈ వాక్యం మీకు ఎట్లా అర్థమవుతుంది నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తున్నావా అవును నేను ప్రేమిస్తున్నా అయితే నువ్వు ఆయన సంకల్ప సంకల్పం ప్రకారంగా పిలవబడ్డవాడా అవును నేను ఈరోజు పిలబడ్డవాడును అని పిలుపులో ఉన్నవాడును అయితే మేలు నీకు కలుగుతుంది సమస్త నీకు సమకూరు జరుగుతాయి నీ భవిష్యత్ గురించి నీకు ఎలాంటి చింతా ఉండొద్దు క్రీస్తును చూసి ముందుకు పోవాలా ఏలేని దేవుడు పోషించలేదా మూడున్నర సంవత్సరం కరువు వస్తే ఏలైన పోషించలేదా దేవుడు ఏలేతో మాట్లాడలేదా పో కేరాబు వాగు దగ్గర పోయి నిలబడు ఏలియా ఆ నీళ్లు దాకా బ్రతుకు కొంత కాలం అన్నాడు దేవుడు చెప్పిన మాట విదేత చూపించి ప్రవచించిండు అయినా చూడండి ఒక దశలో మనం ప్రవచిస్తూ ఉంటాం ఇది ప్రవచించడం అన్నట్టు ప్రవచించినప్పుడు ఆ వాక్యము రివర్స్ మన మీదకి వస్తుంది ఏలి చెప్పిండు చెప్పడైతే చెప్పేసిండు అయిపోయింది ఇప్పుడు ఏమవుతుంది అది అమలు టైంలో నీ విశ్వాసం ఎట్లుంది అది మనం పరీక్షించుకోవాలా పత్తి దశలు పత్తి సేవకులు పరీక్షించుకోవాలా ఈరోజు ఆ వాగు దగ్గర నిలబడు కేరీతి వాగు దగ్గర ఉన్నారు ఆ వాగు దగ్గర కొంతకాలం నింది అతను వాగు మొత్తం ఎండిపోయింది అప్పుడు ఏ లేక అవిశ్వాసం రావాలి కదా అయ్యో ప్రభావ వాగు ఎండిపోయిన పరిస్థితి ఏది ఇంకా కొన్ని రోజులు ఇంకా సంవత్సరం ఇంకా సగం రోజులు ఉన్నాయి కదా అంటే అప్పుడు దేవుడే చెప్పిండు సారపతి ఊరికెళ్ళు ఒక విధువరాలు ఉంటుంది ఆమె నిన్ను పోషిస్తుంది అని అక్కడ చెప్పిండు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిండు అక్కడ అతను పోషించబడటమే కాకుండా ఆ కుటుంబాన్ని కూడా పోషించిండు అక్కడ ఒక ఆత్మీయ సత్యం ఏంటంటే నువ్వు ఆ సేవకులను పోషించే వాడిలాగానే ఉండాలా శ్రమల కాలంలో ఏ లేని ఎవరు ఆ విదవరాల్ పోషించింది శ్రమల కాలంలో సేవకులు ఎవరు పోషించాలా ఆత్మీయ దశ మీరు చేసుకోండి అది ఎట్లా మీరు అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరు మనం పోషించాలా అది అన్నపానూచిన పోషణ కాదు అది కూడా ఉంది అది శరీర సంబంధమైంది అసలైంది పోషణ ఈరోజు లేదు ఆ పోషణ ఇవ్వటానికి అది నీ దగ్గర ఉంది ఐగుతు దేశానికో మోష ఫరో ఆ ఐదు ఐగుతు దేశంలో కరువు వచ్చినప్పుడు ఐగుతు దేశానే ఆయన తన డెబ్బై మంది తన సంతానం అందరినీ ఆయన కాపాడు తన అన్నదమ్ములు అందరినీ మొత్తమే కాపాడి అంటే ఒకటి ఆత్మీయమైన సంతానం ఒకటి శరీరమైంది అంటే ప్రకృతి సంబంధం దాన్ని కాపాడండి దేవుడు ఆత్మీయమైన దాన్ని కూడా కాపాడి అంటే ఆయన ద్వారా మన ద్వారా అనేకులు పోషింపబడాల కాబట్టి నీ భవిష్యత్ గురించి నీకు ఎలాంటి డోకలేదు కాబట్టి ఎప్పుడు ఈ వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటా ఉంటా ఎందుకంటే నేను చాలా మొండికుంటా సమస్య వచ్చినా బాధ వచ్చినా సరే నేను భయపడు భయం నన్ను కింది విద్యని చూస్తుంది దాన్ని గద్దిస్తే అది భయం ఎందుకంటే పత్తి శ్రమల పత్తి దాంట్లో గుండా నువ్వు పోయినప్పుడే కానీ నువ్వు అలాంటి ధైర్వంతులుగా నువ్వు ఇవి నాకెంత ఎప్పుడు శ్రమలో చూడడం వాళ్ళకి భయం వేస్తూ ఉంటుంది ఒక్క రాను అయ్యో అనిపిస్తుంది అప్పుడుకున్న విశ్వాసం మొత్తం ఒక్కసారిగా మాయమైపోద్ది నువ్వు అయ్యో అన్నవంటే నీకు విశ్వాసం పోయినట్టే ఇప్పుడు నువ్వేం చేయాలా నీ విశ్వాసానికి పరీక్ష ఇప్పుడు దాన్ని ఎదురానాలా చేప ఏం చేస్తాది తెలుసా ఎదురైతే ఎదుతూ అది దానికి తెలుసు అది పైకి ఎగరలేదని తెలుసు అయినా సరే నీటికి ఎదురుగా వెళ్తుంది నువ్వు కూడా సమస్యకు ఎదురుగా అది వెనకకు పోవాలా నువ్వు మటుకు వెనకకు రావద్దు సమకూడ జరుగుతాయంట నీ భవిష్యత్ గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు నీకు అది మర్చిపో ఇప్పుడు నువ్వు చేయాల్సిందేం తెలుసా ఇప్పుడు నువ్వు దేవుడు నీకు ఏం చెప్తుండక్కడ ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠులగునట్లు తన కుమారుడు అంటే ఎవరు ఏశప్రభు గురించి మాట్లాడుతు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారునితో స్వారూప్యం గలవాలటకు వారిని ముందుగా నిర్ణయించానంట ఎంత గొప్ప ధన్యత ఆయన కుమారునితో స్వారూప్యం కలవాలని అంటే ఆయన స్వరూపంలోకి మనం మార్చబడాలంట అదే క్రీస్తుని పలు అంటే అట్లా మనం మార్చబడ మన లైఫ్ మన జీవితం మార్చబడాల క్రమక్రమంగా ఒక్కసారిగా మార్చబడతామా కాదు అది అసాధ్యం అది కానీ ఒక దశ అన్ని ఆయన స్టెప్స్ ఎక్కిస్తా అన్ని అనుభవాలు చూపిస్తూ తీసుకెళ్తాడు ఏసు ప్రభు కూడా ఆయన ఆయన సేవా టైం నుంచి ఆయన శిలువు మరణం పొందిన టైం వరకు ఎన్ని అనువాలు చే చెప్పండి ఇన్ని చేదు అనుభవాన్ని చూసిండు ఎంతగా ఆయన సహించి ఎంత చేసిండు అవన్నీ మన జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజు క్రైస్తవుల్లో దేవుని సేవలను అట్లా చేస్తున్నారంటే తక్కువ కానీ వాక్యము తెలియక ముందు మనకి అది వాక్య దేవుడు ఒక దశలో వాక్యం మాట్లాడతాడు తర్వాత మనం పాటించాలా ఒక దశలో మనకి తెలియకుండానే దేవుడు మాట్లాడినప్పుడు దాని నువ్వు పాటించాలా తెలిసి పాటించాలా తెలకపోయినప్పుడు ఆయన మాట్లాడతాడు అప్పుడు నువ్వు పాటించాలా నాకు తెలియదంటే నువ్వు పాటించాలన్నట్టు అంటే ఇది ప్రభు తన కుమారునితో స్వరూప్యం గలవారుగా ఆయన ముందుగా నిర్ణయించినట్ట కొంతమందిని మరి ఎవరో కొంతమంది అందులో నువ్వు నేను ఉండాలా మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచను అంటే పర్టికులర్ గా దేవుడు పిలుచుకుంటుండంట పిలుపు అంటే పిలుపు అనేది ఉంది పర్టిక్యులర్ కాబట్టి వాక్యం ఏం చెప్తుంది అందరూ పిలవబడ్డ వాక్యం చెప్తుంది అది వాక్యం అది వ్యర్థమైపోతుందా ఈ వాక్యం ప్రకారం చూస్తే వ్యర్థం కాదు కదా వాక్యానికి వాక్యాన్ని సమపూర్ణంగా ఉంటుంది ఎందుకు ఇంకొక వాక్యం ఏం చెప్తుంది పిలువబడ్డ వారు అనేకులు ఏర్పరచబడ కొంతమందే ఆ కొంతమంది గురించి ఇక్కడ మాట్లాడుతున్నా ఆ కొంతమందే క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలంట మరి ఆ కొంతమందిలో నువ్వు ఉండాలా లేదా ఉండాలా ఆయనలో ఆయన స్వరూపంలోకి మనం మార్చబడాలంటే చూడండి ఎట్లుండదు చూడండి ఎవరిని పిలిచాను వారిని నీతిమంతులుగా తీర్చాను ఆయన నీతిని మనకు అనుగ్రహించాను సెలువు మీద ఎవరిని నీతి మంతులుగా తీర్చిన వారి మహిమ పచ్చిను చూడండి ఆయన మహిమ ఆయన బిడ్డలతోనే పంచుకుంటాడు కదా ఇంకెవరికి ఎవడు ఆయన ఎందుకంటే మనమే ఆయన మహిమ కదా ఏ శ్రవం మహిమ మనం ఆయన మహిమ మనం చూడండి ఇట్లుండగా దేవుడు ఇట్లుండగా ఏ దేవుడు మన పక్షం మనకి విరోధి ఎవడు మనకి ఈరోధు ఎవడ ఉన్నడా ఆయన మన పక్షంగా ఉండగా మనకి ఈరోధి ఎవడు కొచ్చిన మార్క్ అక్కడ మనకి విరోధులు ఉన్నారా లేదా మన పక్షంగా ఉంటే మనకి ఈరోజు ఎవడంటే దేవుడే నీ ఉంటే నీ ముందు నీ ఎదుట ఎవడో నిలబడలేడని అర్థం అన్నట్టు వాడి సైడ్ పక్కకు జరిగిపోలా యహోషతో దేవుడు మాట్లాడిందా నీ బ్రతుకు దినన్నిటిని ఏ నరుడు నీ ముదుట నిలవలేడన్నట్టు ఎవరు కూడా నిలబడి నరుడు అంటే శారీరకమైంది ఏది కూడా నీ ముందుట నిలబడంటే నీ ముందు దహించు అగ్ని అగ్నిలాగా ప్రబునడు నీలో దేవుని యొక్క అగ్ని ఉంది చూడండి తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనక దీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకి ఎందుకు అనుగ్రహింపడు ఎందుకు మనకు దేవుడు ఇవ్వడు ఎందుకు మనకి ఇవ్వడు సమస్తాన్ని అన్ని దేవుడి ఇస్తాడంట అతిథి దేవుడిస్తాడు కానీ నీకు ఏది ఏం కావాలా నీకు ఏం కావాలా దేవుడు నీకు అన్ని ఇస్తా పొందుకోవాలి మన కరెక్టే ఏంది మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది మార్త ఐహికమైన విచారాలతో నువ్వు ఉత్తమైన దాన్ని ఎన్నుకున్నావా ఈరోజు అన్ని దేవుడి ఇచ్చిండు కొంతమంది దేవుని బిడ్డలకి సమస్తాన్ని దేవుడు ఇస్తాడు కానీ వాళ్ళు ఏదో అనుభవించరు క్రీస్తు క్రీస్తుని సమర్పించుకొని ఆయన కొరకు జీవించాలనే తాపత్ర వాడతా ఉంటారు అన్నట్టు మనకు అన్ని అవసరమే కదా అంటే ఆ పైన చెప్పిన వాక్యం ఏం చెప్తుంది నీకు ఆల్రెడీ అన్ని దేవుడు పెట్టేసిండు ఏ టైంలో ఏం రిలీజ్ కాన్ని దేవుడు ఇస్తాడు నాకు ఇచ్చిండు దేవుడు నేను ధైర్యంగా చెప్తాను ఈ వాక్యం అండర్స్ ఆపు థౌసండ్ అండర్స్ అండర్స్ లక్షల కొలది నాకు ఈ వాగ్దానం నా జీతంలో నెరవేరింది ఆ టైంకి దేవుడు ఆటోమేటిక్గా దేవుడు ఎవరు అక్కడ దేవుడు ఇస్తాడు ఆయనే సాయం చేస్తాడు చెప్పిన వాళ్ళు ఒక సంవత్సరానికి ఒక టైంలో ఒక సంవత్సరక ఒక పని మాట్లాడితే అది తిప్పి తిప్పి తిప్పి మూడు మూడు సంవత్సరాలు పోయింది మూడో సంవత్సరంకి ఏమైంది తెలుసా అప్పుడు ఫోన్ చేసింది ఆయన చేసి ఈరోజు మనం చేయాలంటే ఆ మూడో సంవత్సరం నా పరిస్థితి ఎట్లా తెలుసా అంత భయంకరంగా ఉంది అంటే నా కొరకు దేవుడు మూడు సంవత్సరాలు ఆపింది ఆ పని అప్పుడు స్టార్ట్ అయితే ప్రాబ్లం సాల్వ్ ఆ టైంకి దేవుడు అనుగ్రహించను అన్నట్టు ఎన్నిసార్లు నేను చూసిన అనుభవం కాబట్టి నేను అందుకే నేను భయపడ్ను దేనిషన్ చింతచన్నట్టు విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతా ఒక దశలో మనకి ఏమవుతుందంటే నీ విశ్వాసాన్ని సనగిలడానికి వాడు లాగుతూ ఉంటాడు ఎవరొకరి ద్వారా లాగుతూ ఉంటాడు అప్పుడు మన ఆ దుష్టాత్మను గద్దించాల అప్పుడు విడిచిపెట్టి అప్పుడు నార్మల్ అయిపోద్ది చూడండి ఆయన కుమారుణ్ణి మనకొరకు సమ అనుగ్రహిస్తే సమస్త మనకి ఎందుకు ఇవ్వడం ఎందుకు మనం భయపడాలి ఇంకా దేనిశలో కూడా మనం భయపడొద్దంట చూడండి ఆయన స్వరూపంలోకి మనం పోవాలి అనే విషయము చెప్తుండం ఎందుకు దేవుడు అంతగా ఆ కృప మనకి ఇచ్చిందంటే రెండో తిమోదికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి దేవుడు ఎందుకు మనకు ఆధిక్యత ఇచ్చేడు క్రీస్తు స్వరూపంలోకి మనల్ని ఎందుకు మార్చిండు ఇంత దేవుడు కృప ఎందుకు ఇచ్చేడు ఇంతగా దేవుడు మనల్ని ఎందుకు ఆస్వాదించండు అంటే మన క్రియలు బట్టి కాదు ఆయన సంకల్పం ఒకటి ప్రణాళిక దాని కొరకు ఇవన్నీ దేవుడు మనకి ఇస్తున్నాడు ఇది చాలా ముఖ్యమైన ఈ సంకల్పం ఈ భూమి మీద నువ్వు ప్రతికంత కాలము ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి ఏసువాణుడు తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా ఈ భూమి నెరవేర్చిన నెరవేర్చి నేను మహిమపరచాడు యోహన్ శువార్త పదిహేడో అధ్యయం మూడవ వచ్చినంలో తండ్రిని మహిమపరచాల ఆయనను ఆయన ఘనపరచాలా ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్తించాల మనం ఏసుప్రభు చేసిండు మన ప్రభు అది మనకి దేవుడు ఇచ్చిండు ఆ మిగతా ఆ పనిని నువ్వు కంప్లీట్ చేయాలని ఆ మాదిరి చూపి చెల్లిపోయి ఇప్పుడు ఆయన ఆత్మరూపకం నీలో నాలో ఉండి అది కొనసాగిస్తాడు అనేక తరాలకి మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తునందు క్రీస్తు ఏస్తున్నందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు ఏస్తున్న మన రక్షకుని ప్రత్యక్షత వాళ్ళను బయలుపరచబడినదనియు తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచను దేవుని పిలుపులోనే ఉన్నవంటే ఇన్ని ఇన్ని విధాల దేవుడి మీద కొడుకు పెట్టిండు ఆయన పిలిచిండు వచ్చేసి కాదు అది ఎట్లా వచ్చింది దేని కొనకు వచ్చింది అనేది అది మనం అర్థం చేసుకోవాలా నీ పిలుపు నీ ఏర్పాటు నిశ్చయించుకు మరీ మరి పడమని ఎందుకు చెప్పిండంటే ఇది కారణం అన్నట్టు పరిశుద్ధమైన పిలుపుతో మన పిలుపు పరిశుద్ధంగా ఉండాలంట పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనం పిలిచింది ఆ క్రీస్తు యేసు మరణము నిరతకము చేసి జీవమును అక్షయతను సువార్త వెలుగులోకి తెసుకొచ్చిందంట అలా అది ఎట్లా వచ్చింది బయటికి కేవలం సువార్త వలనే అందుకు మనం సువార్త ప్రకటించాల అన్ని ప్రతి ఒక్కరికి మనం ఎక్కడ అవకాశం లేదా మన వాక్యాన్ని ప్రకటించాలి ఇది టైం అన్నట్టు ఇంకా భయపడేది అవసరమే లేదు నువ్వు భయపడతావని నీ అవిశ్వాసం వస్తే నువ్వు మునిగిపోతావు పేతులకు అవిశ్వాసం వచ్చింది సందేహ పడ్డడు ప్రభుని కొంతసేపు సందేహపడ్డో మునిగిపోయిడు అల్ప ఈ రోజు నీలో ఉండొద్దు అది ఈరోజు నాలో ఉండొద్దు అది ప్రభుని చూస్తూ మనం ముందుకు పోవాల ఏముంది అక్కడ జీవమును అక్షయతను సువార్థ వల్ల వెలుగులోకి తీసుకొచ్చిందంట అంటే అది మరుగుపరచబడింది ఏసు క్రీస్తు ప్రభ ద్వారా అది వెలుగులోకి వచ్చిందంట ఆయన తీసుకొచ్చింది బయటికి మనకు చూపించిండు మనకు చెప్పిండు ఇప్పుడు మనం చేయాలా ఆమె వెలుగుని తీసిపోయి అనేకుల్ని జీవంలోకి తీసుకొని రావాలా అందుకు దేవుని వెలుగుగా పెట్టింది లోకంలో చూడండి అందుకే పౌలు అంటాడు ఆ సువార్థ విషయంలో నేను ప్రకటించే వాడిని గాను అపోస్తులు గాను బోధకుని గాను నియమింపబడితేనే మూడు రోల్స్ ఆయనయి ఒకటి సువార్త ప్రకటించడం ప్రకటించడం అంటే సువార్త ప్రకటించడం అంటే అన్నిలకు ప్రకటించిడు రెండోది అపోస్తులుగా మూడోది బోధకుడుగా అంటే క్రైస్తువులు మూడు రోల్స్ ఉన్నాయి అక్కడ ఆయన పిలుపు ఏందనేది ఇక్కడ చెప్తుండ తర్వాత కాబట్టి ఈ విధానాలుగా ఆయన చెప్పిండు నియమింపబడ్డాం మనం కానీ నీ పిలుపులను కాపాడుకోవాలంటే ఒక సీక్రెట్ కౌలది చెప్తున్నాడు ఒక సీక్రెట్ పౌలు అక్కడ చెప్తున్నాడు అక్కడ మొదట పదకొండు వచ్చిన ఏం చెప్తున్నాడు ఆ సువార్థ విషయంలో నేను ప్రకటించే వాడిని గాను అపోస్తులు గాను బోధకుని గాను నియమింపబడితేనే ఈ రోజు నువ్వు కూడా నియమింపబడ్డావు నువ్వు అపోస్తులువా ప్రవక్తవా లేకుంటే బోధకుడువా కాపరివా అనేది ఐదు పైఫోల్ మినిస్ట్రీ మన గ్రూప్ ఉంది నేను నమ్ముతా పైఫోన్ మినిస్ట్రీ కేబీపీఎంలో ఉంది నేను నమ్ముతా నాకు తెలుసు పైఫోన్ మినిస్ట్రీ ఎక్కడుందో తెలుసు ఎవరు ఏందో తెలుసు అది మనం చెప్పనవసరం లేదు వాళ్ళు గుర్తించుంటే చాలు చూడండి తర్వాత ఈ పద్నాలుగు వచ్చినం జాగ్రత్తగా మనం పరిశీలించాలా ఈరోజు సేవకులమైన మనం అందరం నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థం అని అంటున్నాడు అక్కడ పైన అన్ని విషయంలో కలిపి ఒక పదార్థం అంటే ఒక పదార్థం అని చెప్తున్నాడు నీకు అప్పగింపబడిన అది సేవ కావచ్చు కృపవరాలు కావచ్చు ప్రతి దశలో ఆ మంచి పదార్థం అంట అంటే మంచిది శ్రేష్టమైంది అక్షయమైంది అమూల్యమైంది అది దేవుడు మన పిలుపు అలాంటి పిలుపు దేవుడిచ్చ ఆయన స్వరూపంలోకి మార్చబడ్డవాళ్ళు ఎంత గొప్ప ధన్యత అది ఎంత గొప్ప ధన్యత మనకిస్తే ఎంతగా సంతోషించాలా ఆనందించి గంతులేసేది కాదు కదా దాన్ని మనం కొనసాగించుకోవాలా క్రీస్తులో తర్వాత నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు మనలో అనడు అంటే మనం అందరిలో ఇక్కడ మనం ఉన్నం వా దేవుని వాక్యంలో జీవం ఈ రోజు మనం వాక్యం అంటే నువ్వు నేను మనం అందరం వింటున్న వాళ్ళందరూ మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే అన్ని పోతాయి ఏమి ఉండవు అని ఈ వాక్యం చెప్తుంది నేను చెప్తలేదు అందుకు ఆత్మఫలాలు పరిశుద్ధాత్మ ఫలమేంది మొదటి ఫలమేంది ఆత్మఫలాలు అంటే ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం ఆశా నిగ్రహము సాత్వికము దీన మనసు ఇవన్నీ తొమ్మిది ఉంటాయి ఈ తొమ్మిది ఫలాలు మీదనే ఈ సేవ మొత్తం బ్యాలెన్స్ అయ్యింది ఆత్మఫలాలు ఒక పునాది అయితే ఆ పునాది మీద ఈ పిలుపు అంతా మీద ఆధారపడి క్రైస్తవ జీవితం విశ్వాసం మీద ఆధారపడితే విశ్వాసం పరిపక్కమే ఆత్మఫలాలు ఆత్మఫలాల మీదే సేవ పరిచర్ అంతా ఆధారపడి విశ్వాసము ప్రభు దగ్గర నడిపిస్తే ఆ విశ్వాసం పరిపూర్ణత నిన్ను సేవా జీవితంలో ఏస్తు ప్రభుకు ఆయన యొక్క స్థితిలోకి ఆయన యొక్క నడిపించి అవన్నీ కాపాడేలాగన ఆయన ఆత్మలో నీలో ఉండి ఇవన్నిటినీ నీకు బోధించి నీకు ఆ సమస్తాన్ని బయలుపరిచి నేను నడిపించడానికి ఆయన కాబట్టి పరిశుద్ధాత్మ వలన కాపాడుకోమన్నాడు పరిశుద్ధాత్మ వలన కదా కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం వలన కాపాడుకోమడి ఈరోజు ఎంతోమంది సేవకులు దాన్ని పోగొట్టుకున్నారు ఎంతోమంది వారికి దృష్టాంతంగా సంభవించి యుగాంతం మనకు బుద్ధి గలటే రాయబడ్డంటూ మనం పోయిన వారం తీసిన వాక్యం కాబట్టి మనము బహు జాగ్రత్తగా ఉండాల నీ పిలుపు నీ ఏర్పాటును చేసుకో నీ విశ్వాసాన్ని నువ్వు కొలత వేసుకో ఈరోజు మన విశ్వాసాన్ని కొలత వేసుకోవాలా విశ్వాసం లేకపోతే ముందుకు పోలేం ఇంపాసిబుల్ అన్నట్టు విశ్వాసాన్ని అందుకే కృపవరాలలో విశ్వాసం అనే వరం ఉంది మీరు గమనించడం లేదు ప్రవ్వా నాకు ఆ విశ్వాసమైన వరం కావాల ప్రవ్వ నాకు విశ్వాసం ఉంది ఇప్పుడు కానీ అది వరంలాగా మారంటే అది పరిపూర్ణత జందాలు ఆ పరిపూర్ణత జంత ఏమైతే తెలుసా ఇందాక మన ప్రభు ప్రార్థించింది కదా తండ్రి నువ్వు నా మనవి ఆలకించినందున నీకు కృతజ్ఞతాస్థితులు చెందిస్తున్నా అన్నాడు ఎప్పుడు ప్రార్థన చేస్తేనే ఆరంలో నా మాట అన్నాడు ప్రార్థన అయిపోయినా కానలే అది విశ్వాసమని వరం అన్నట్టు అన్ని ఏ ప్రభులు ఉన్నాయి అవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అవన్నీ మనం మనలో నేను టెస్ట్ చేసుకోవాలన్నట్టు ఒక యాసిడ్ టెస్ట్ లాగా మనకి తర్వాత ఎబిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదకొండు మొదటి వచ్చినవి ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పరిశుద్ధ సహోదరులారా సహోదనిలారా మనమంతా పరలోక సంబంధమైన పిలుపులో పాలు పలు పొందిన వాళ్ళ మనమంతా పరిశుద్ధ సహోదరుల మనమంతా మనం ఒప్పుకునేనని దానికి అపోసులను ప్రధాన యాజకుడైన ఏసు మీద లక్ష్య నీ లక్ష్యం ఎక్కడుండాలా ఏ ప్రభు మీద ఉండాలా ఈరోజు నీ లక్ష్యం ఎక్కడుంది దేని మీద ఉంది నీ లక్ష్యం ప్రభు మీద ఉందా ఈ లోకం మీద ఉందా ఐకమైన విచారాలు ఉందా సమస్య మీద ఉందా నీ ఉద్యోగం మీద ఉందా నీ కష్టాల మీద ఉందా దేని మీద ఉంది అవన్నీ పక్కన పెట్టి ఇందాక తీసిన వాక్యం నువ్వు ఆయన పిలుపులో ఆయన ప్రేమించిన ఆయన సంకల్పం ఉన్నవాడు సమస్తం మేలు కవిటకై సమకూడి జరుగుతున్నవని జరగబోతుందని చెప్పలే జరుగుతున్నవని అంటే ఆల్రెడీ అమలవుతున్నాయి అది రెస్టర్ అవి అది తిరుగుతూ ఉన్నాయి ఒక రోల్ ఒక సైకిల్ అట్లా వచ్చేసి నీకు ఇచ్చేసి వెళ్ళిపోతాయి సైకిల్ వస్తున్నట్టు అది ఎప్పుడు తెలుసా నీ పిలుపు నువ్వు సంపూర్ణంగా ప్రభు చూసి అది రిలీజ్ అవుతాయి లేకుంటే అవి అక్కడ ఆగిపోతాయి నువ్వు ఎప్పుడైతే అది కొనసాగించుకుంటూ అది అది వస్తా ఉంటది అది ఎప్పుడైతే మన దాన్ని కొనసాగించుకొని ఉంటామో అప్పుడు ఏమవుతుంది అది అక్కడే ఉండిపోతా కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి మనం ఒప్పుకునే దానికి అపోస్తులను అపోస్తులను ప్రధాన యాజకుడైన ఏసు మీద లక్ష్యం ఉంచాడు అంటే ఏసు ప్రభుడు అపోస్తులా కనిపిస్తుంది ఎక్కడ ఆయన కూడా ప్రధాన యాజకుల మన యాజకుడు మన ప్రధాన యాజకుడు మన ప్రభు మెలికిస్తేది క్రమం మనకు నేర్పించడం మన ప్రభు ఆయన మీద లక్ష్యం ఉంచాల లక్ష్యం లక్ష్యం అంటేంది తెలుసా నీ గురి కొంతమంది ఒలింపిక్ గేమ్స్ లో బాణం తీసుకొని లేకుంటే ఒక గన్ తీసుకొని ఒక ఏదో ఒక రౌండ్గా ఒకటి ఉంటుంది ఎర్రగా ఉంటుంది దాని పేరు గ్యాక్మస్థి ఆ రౌండ్ మీద సెంటర్ పాయింట్ లో కొట్టాల అది ఎక్కడో దూరం ఉంటుంది కొన్ని మీటర్ల దూరం ఉంటుంది కరెక్ట్గా దాని ఆ మార్జిన్ లో కొడితే అది కొట్టాలంటే ఏం చేయాలా నువ్వు నీ కను దృష్టి ఎంత షార్ప్ గా పనిచేయాల అంటే అటు ఇటు చూడకుండా నీ ఏకాగ్రత నీ దృష్టి నీ సమస్త జ్ఞానం అంత నీ అవయవాలు అన్నీ కలిసి మొత్తం ఏకావం అన్ని కలిసి ఆ దృష్టి మీద పెట్టప్పుడే అప్పుడు ప్రభుని చూడగలం మనం లేకపోతే ఆత్మ ఒకసై శరీం ఒకసారి పరిగెత్తే నువ్వు దృష్టి పెట్టలేవు శరీరం గుంజుతా ఉంటుంది కదా మన శరీరమే మనకు శత్రు అని తెలుసు ముందు ఫస్ట్ దాని మీద విజయం పొందాలి తర్వాతనే మిగతాయన్ని అది పొందకుండా ముందుకు పోతే కష్టం ఇది లాగుతూ ఉంటుంది అక్కడ కూడా రెండు విధాలుగా దెబ్బ తింటాం అన్నట్టు కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ఏసు మీద లక్ష్యం ఉంచమన్నాడు అంటే ఏసు ప్రభు మీద లక్ష్యం ఉంచాల కాబట్టి నీ లక్ష్యం ఈ రోజు మన ప్రభు మీద ఉండాలా తర్వాత మీతో రాసిన రెండో పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో మీరు పిలువబడి మీ పిలుపు అది ఈ రోజు నీ పిలిపోయింది బ్రదర్ మీకు దేవుడు పిలిచినా బ్రెదర్ మీరు పిలుపు ఉందా బ్రదర్ అని చాలా మంది అడుగుతున్నాను ఊర్లలో నేనన్నా బ్రదర్ కరెక్టే దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీ పక్కన ఎవరైనా ఉన్నారా బ్రదర్ అని అడిగినా నేను ఒకసారి అదే అదేంది బ్రదర్ అట్లాంటూ దేవుడు నన్ను అంటే అదే పిలిచిండి కరెక్టే నీ పక్కన ఎవరైనా ఉన్నారా అంటే నాకు రుజువు కావాలి కదా ఇప్పుడు దేవుడు నేను పిలిచిండు అని నువ్వు చెప్తున్నావు కదా నాకు పిలుపు ఉందని నీ పిలుపు కరెక్టే సరే ఇప్పుడు నీ పక్కన దానికి రుజువు పిలుపు ఉంది అని నువ్వు ఎవరన్నా ఉన్నారా విన్నారా అంటే ఏం బ్రదర్ ఏం మాట్లాడుతున్నాడు బ్రదర్ అదే కదా ఇప్పుడు దేవుడు నన్ను కూడా పిలిచింది కదా దానికి నేనే సాక్షి నా ఆత్మ సాక్షి వాక్యం సాక్ష్యం ఎందుకు ని రక్షణ బొందినని పిలుపులో ఉన్నవాడిని పిలిపి ఉందని నేను ఎట్లా చెప్తా అంటే సార్ ఇందాక వాక్యం చూసినాను కదంటే ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచిందని ఉంది వాక్యం అంటే అవును అక్కడ ఇంకొక వాక్యం కూడా ఉంది ఏముదీ అనేకులు పిలిచిన ఉంది ఒక వాక్యం ఎవరిని ముందుగా నిర్ణయించినో వాళ్ళని పెట్టిన అనేకులు పిల్లపడ్డ వాళ్ళ అనేక లేని వాక్యం ఉందిగా బే మరి ఏర్పరచ వాళ్ళు కొంతమంది ఎన్నుకున్నారు మరి దాని సమాధానం ఉండదు అట్లా వస్తే వాక్యాలు ఇప్పుడు ఆ టైంలో దేవుని పరిశుధాత్మడు అట్లా అట్లా నడిపిస్తానట్టు ఎందుకంటే వాళ్ళ మీదకి మనకి ఎలాంటి లేదు కానీ వాళ్ళ కనులు విప్పబడాల వాళ్ళు ఓపెన్ కావాలన్నట్టు మనం ఏం చేస్తుంది తెలుసా డైరెక్ట్ జవాబు ఇవ్వం మీరు గమనించిందో లేదో యేసు ప్రభు ఎక్కడ డైరెక్ట్ జవాబు ఇవ్వలే బైబుల్లో నీకు ఏమి తోచినది అన్నాడు నీకు ఏమనిపిస్తుంది అప్పుడు వాడు చెప్తాడు అప్పుడు ఆయన ఎప్పుడు అసలే ఆన్సర్ ఏం చెప్తాడు అప్పుడు కరెక్ట్ గా బ్యాలెన్స్ అయింది అన్నట్టు లేకపోతే ఏమైందంటే మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటారు సేవకులు కాబట్టి దేవుడు చెప్తూ పరశుధాత్మ చెప్తాడు ఈ ఆత్మ ఎలాంటిదో అనేది దాన్ని బట్టి మనం జాగ్రత్తగా ప్రేమపూర్వకంగా జవాబిస్తాం ఎప్పుడు దేశం పెట్టుకో చూడండి ఇందుకు మీరు పిలువబడితే కాబట్టి మన పిలిపదు కాబట్టి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఆయన బాధపడి మన కొరకు శ్రమ మన కొరకు ఆయన అడుగు జాడలందడుచుకున్నట్లు మీకు మాదిరి ఎలిచిపోయాను కాబట్టి ఒక మాదిరి కాబట్టి ఒక మాదిరికరమైన జీవితం అంటే ఏసు ప్రభు ఎట్లా జీవించాడో అంటే ఆయన సెలువు మరణము ఎంతగా త్యాగం చేసింది కదా ఆయన శిలువు మరణం ఆయన సిలువు దగ్గరికి వెళ్ళిండి ఆయన సమస్తాన్ని ఆయన తెలుసుకున్నాడు ఆ సిలువు మీద విజయం పొందినడు నీ సిలువు నెత్తుకు నేను ప్రభు ఈ రోజు నీ సెలువును ఎత్తుకొని వెంబడించాలా నువ్వు కూడా దాని మీద విజయం పొందాలా అనేది మాదిరి ఆ సిలువ ఏసు క్రీస్తు ప్రభు అది ఒక నిదర్శనం మనకి ఒక సూచన ఒక యథార్థమైన ఘటన సంఘటన అది చూస్తూ అందుకు ఏసు ప్రభు మీద లక్ష్యం ఉంచమన్నాడు ఆ లక్ష్యం ఆ యొక్కసారి ఆయన సెలువను జ్ఞాపకం చేసుకుంటే నీ భవిష్యత్తు గురించి ఎలాంటి డోక నీకు రోగం వచ్చినా కష్టం వచ్చినా ఏది కూడా నీకు బానిసత్వం ఏది కూడా నీకు లేదంట ఎందుకు ఆయన్నిటిని ఆయన సెలవు మీద వాటిని విజయం పొంది నీకు అనుగ్రించిందని ఒకసారి హెబ్రిల్ రాసిన పత్రిక రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చూస్తే ఆ పిల్లలు రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చి హెబ్రిల్ రాసిన పత్రిక ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని అంటే సైతాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేటకును ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకో ఏసు మరణం ద్వారా సైతాన్ని నశించు నశింపజేసిందంట ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఆయన మరణం దేని సంబంధించింది నసింపు చేటుకును జీవిత కాలం అంతా మరణ భయం అంటే నీ జీవిత గుర్తుపెట్టుకో ఎక్కడి నుంచి నీ లైఫ్ టైం అంతా జీవిత మరణ భయము చేత ఒకటి జీవితకాలం మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను నీ జీవితంలో ఎలాంటి భయం ఉండడానికి వీలు అన్నిటిని ఆయన శిలువ మీద వాటన్నిటిని విడిపించింది ఆ దాస్యం నుంచి లోబడిన వారి అందరినీ ఆయన మరణం ద్వారా విడిపించింది కాబట్టి నువ్వు కూడా మరణించాలా ఆయన కొరకు ముందు వాక్యం అంటే నువ్వు మరణిస్తే దానికి ఏమైనా అర్థం ఉంటుందా నీ నిన్ను నువ్వు త్యాగం చేసుకోవాలా మరణించమంటే నీ శక్తి ఎనర్జీ పత్తిది నువ్వు త్యాగం చేసుకోవాలా వాక్యం ఉంది యోహోన్ పత్రికలు ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టిన కనుక మనం కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము అని లేదా వాక్యం మొదటి వ్యవహారం మూడు పదహారులో మన సహోదరులతో నీ కూడా ప్రాణం పెట్టాలంటే వాళ్ళు పెట్టిందా లేదా అపస్తు ప్రాణాన్ని త్యాగా లెక్క చేయకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రాణం పెట్టిండు మళ్ళా నిత్య జీవము పొందుకున్నారు అంతే అంటే నీకు మరణం లేదన్నట్టు మరణం లేదు నీకు ఏసు ప్రభు తన ప్రాణం పెట్టిండు తిరిగి పొందుకున్నాడు అపోస్తులు కూడా ఆయన కొరకు తన వాళ్ళ ప్రాణాన్ని పెట్టిండ్రు తిరిగి నిత్య జీవులు పొందుకొని ఆత్మలాభ ఉన్నది ఈ రోజు మన చుట్టూ సాక్షి సమూహంలో మన చుట్టూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఈ వాకింగ్ కూడా వింటున్నారు వాళ్ళు ఇక మనకు భయం ఎందుకు భయం అవసరం లేదు కదా భయము దండంతో కూడింది ప్రేమలో భయం ఉన్నది నిజంగా దేవుని ప్రేమించాడు ఎప్పుడు కూడా భయము దండంతో కూడిందంట భయపడేవాడు ఆయన ప్రేమలో పరిపూర్ణ చెందినవాడు కాదనేది వాక్యం యోహన్ పత్రిక మొదటి పత్రిక నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడతదంట చూడండి ఈరోజు నువ్వు భయపడుతున్నావా నువ్వు ఆయన ఆయనలో ఆయనను పరిపూర్ణంగా ప్రేమించలేదేమో పరీక్షించుకో ఈరోజు మనం అందరం పరీక్షించుకోవాలా వాక్యాన్ని ముగిస్తున్నాను ఏముందక్కడ ఎందుకు మీరు పిలువబడితే పేతురు రాసిన మొదటి పత్రిక రెండు పదహా ఇరవై ఒకటి ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాలను నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయిన తర్వాత అందువలన సహోదరులారా మీ పిలుపు మీ ఏర్పాటును నిత్యం చేస్తూ మరీ జాగ్రత్త పడండి మన పిలుపు మనం జాగ్రత్త చేసుకోవాలా వాడు అనేక విధాలుగా వాడు డెస్ట్రాయ్ చేయడానికి వాడు తిరుగుతున్నాడు వాడి వాడు గజ్జించే సింహంలాగా ఎవరిని పట్టాలని వాడు తిరుగుతున్నాడు కాబట్టి వాడు వాడు నువ్వే వాడి దగ్గరికి పోవాలా మనం దేన్నో వాక్యం చెప్తున్నా అన్నా ఒక ఆయన భక్తుడు సింహము ఎక్కడో దాచుకుంటే దాని లోప దాని దగ్గరికి పోయి చంపేసిందంట చీల్చి సింహము ఆయన చూసి భయపడి దాచుకుందంట పోయి బయట గుంజి దాన్ని మొత్తం మొత్తం ఏం చేసిడు చించి చూడండి దేవుని అభిషేకం దేవుని శక్తి అట్టుండదు అన్నట్టు మన దగ్గరికి వచ్చేది ఏంటి సైతం మన వాడి దగ్గరికే మనం పోతాం అప్పుడు వాడు పరిగెత్కం పారిపోతాం మనం పరిగెత్తిననుకో వాడు మన అంట పరిగెత్తా ఉంటాడు అది ఉల్టా మన ఎదురు తిరిగినవనుకో అప్పుడు ఏమవుతుంది వాడు పారిపోతాడు ఉందా వాక్యం దేవునికి లోబడి ఉండి అపవాదం వాడు మీ పారిపోను అది ఎలాంటిదైనా సరే పారిపోవాల్సిందే ఎప్పుడు దేవునికి లోబడితేనే ఈ వాక్యాలు స్వీకరించి నమ్మి విశ్వాసంతోను దాన్ని కొనసాగించుకున్నప్పుడే నీ జీవితంలో ఈ వాగ్దానాలు నెరవేరతాయి లేకుంటే కష్టం అన్నట్టు మీరిట్టి క్రియలు చేయి వారైతే ఎప్పుడు తృటిలరంట కాబట్టి పైన కాబట్టి రెండవ పేతురు ఇప్పుడు మనం ఏం చేయాలా ఇప్పుడు మనం ఏం చేయాలా సహోదరులారు ఇప్పుడు మేము ఏం చేయాలా పేతురు రాసిన రెండవ పత్రిక ఒకటో అదే పన్నెండవ కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యం అందు ఉన్నను మీరు సత్యంలో ఉన్నారు సత్యం తెలుసుకున్న మనమంతా దేవుని వాక్యంలో మనం బలపడ్డ ఇంకా బలపడుతున్న మన దినదినం ఆయన బలపరుస్తున్న సిస్టర్స్ ద్వారా బ్రదర్స్ ద్వారా ఆయన అనేక విధాలుగా మనతో మాట్లాడుతున్నాడు కదా కాబట్టి మాట్లాడుతున్నా కానీ నేను ఒక హెచ్చరిక నేను మీకు ఇస్తాను ఈరోజు మీరు అది కాబట్టి దేవుడు మాట్లాడుతున్న ఒక హెచ్చరిక నేను మీకు ఇస్తున్నా పేతులు మనల్ని హెచ్చరిస్తాడు పేతురు హెచ్చరిస్తున్నాను ఈ రోజు మనల్ని కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యం అందు అంటే మీరు సత్యం ఉన్నా వీటిని గుర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటం నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు పేతులు లేడు పేతుల ఆత్మ ఈ వాక్యంలో ఉండి మాట్లాడుతున్నాడు మనతోటి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసి సిద్ధంగా ఉన్నాడంట కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు మళ్ళా పదముడు వచ్చిన లేమంటుండు ఇప్పుడు ఏం చెప్తున్నా చూడు మరియు మన ప్రభు ఏసు నాకు సూచించిన ప్రకారము అంటే ఆయనకు సూచన ఇచ్చిండు ఆయన ఒక పిలిపిచ్చిండు ఈరోజు నీకొక పిలిపిచ్చిండు నీకొక ఏర్పాటు ఇచ్చిండు అయితే ఆయన నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసిన ఎరిగి నీ గుడారం విడిచిపెట్టాల నీ శరీరమైన గుడారు విచ్చిపెట్టాలా ఇక్కడ రెండు గుడాల నుంచి మాట్లాడుతున్నాను పేతురు ఆయన ఒక చూచినిచ్చిండు ఒకటి ఇచ్చిండు నాకు విల్లు తర్వాత నా గుడారి త్వరగా విచ్చిపెట్టాలా ఇక నేను బయటకు రావాలి ఇంకా విడిచిపెట్టవలసిన ఎరిగి తెలుసుకొని నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొని అంటే మిమ్మల్ని రెచ్చగొడుతున్నా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని రెచ్చగొడుతున్నా ఈ రోజు దేవుని ఆత్మ నిన్ను రెచ్చగొడుతుంది ఎంతకాలం నువ్వు శరీరమైన గుడారంలో ఉంటావు బయటికి రా ఈరోజు ఆయన గుడారంలో ఉండి నువ్వు ఈ విషయాలు అనేకులకు నువ్వు జ్ఞాపకం చేయాలా ఆయన సముఖంలో అతి పరిశుద్ధ స్థలంలోకి మనం పోవాలని ప్రభు హెచ్చరించిన ఎన్నో వాక్యాల ద్వారా సీయోను పర్వతంలోకి ఎక్కాలా అక్కడ పోయి మన ప్రభుత్వం మాట్లాడాలా ఆ అనుభవం మనకు కావాలని మనం ప్రయాసపడతాను ఇది అసాధ్యము కానీ నీవు నమ్మితే నీకు సమస్తము సాధ్యం కాబట్టి అవి ఇప్పుడు ఆయన గుడారము విడిచిపెట్టి ఇప్పుడు ఈ గుడారం అనడు అంటే రెండు గుడాల మాట్లాడుతూ అక్కడ పైన ఒక గుడారం ఉంది నా గుడారం అని అక్కడ అక్కడ ఏమంటున్నక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకొని పదమూడు వచనంలో మరియు ఆయన నా మన ప్రభుని ఏసు నాకు సూచించిన ప్రకారము నా గుడారం అన్నాడు అక్కడ తర్వాత నేను త్వరగా విడిచిపెట్టవలసిన ఎరిగి ఈ నేను ఈ గుడారంలో అన్నప్పుడు ఆ గుడారం ఏంది ఈ గుడారం ఏంది ఇది దేవుని గుడారం అంటే నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు బయటకు రమ్మని చెప్తుండవు చీతాకు ఒక చిలుకులాగా నువ్వు బయటకు రావాలా ఎంతకాలం గూడు కట్టుకుని ఉంటావు బయటకు రావాలా నువ్వు ఎగిరిపోవాలా పక్షి రాజు నువ్వు అనేకుల్ని ఉన్నత స్థితికి రెక్కల మీద మోసుకొని పైకి తీసుకొచ్చి ఎగిరిపోయాలా వాళ్ళన్నిటికీ అవి ఎగిరేది నేర్పించాలా యుద్ధాన్ని నేర్పించాలా ఈ ఆత్మీయమైన విధానాలు నేర్పించాలా ఆత్మల మీద మనకు దేవుడు అధికారం ఇచ్చిండు చూడండి ఇవన్నీ చెప్పి చివరికి ప్రభు ఒక మాట చెప్పింది ఈ వాక్యం చూసి నేను ముగిస్తా ఇప్పుడు మనం ఏం చేయాలా ఈ గుడారం విడిచిపెట్టి ఆ గుడారం ఆ గుడారంలో దేవుని గొడవలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి ఏం చేయాలని చెప్తున్నాయి అప్పుడు ఏసు మొత్త వార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగు అప్పుడు ఏసు తన శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబగో వెంబడింపగోరి నెడలా తను తను ఉపేక్షించుకొని తన శిలువును ఎత్తుకుని నన్ను వెంబడింపవలను ఇది దేవుని గుడలను ఉండాలా అంటే దేవుని సమూహంలోనే ఉండాలంటే సంపూర్ణంగా మనం త్యాగం చేసుకోవాలంటా అన్న చెప్తూ ఉంటాడు సంపూర్ణగా ఎప్పుడైతే మనం త్యాగం చేసుకుంటాం బ్రదర్ అప్పుడే మనకి మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు ఆ లెవెల్కి మనం ఎదుగుతున్నాం లేకుంటే కష్టం అన్నట్టు ఏదో రోజు సియోని పర్వత నేను ఎక్కుతా అనే విశ్వాసం నాకు ఉంది కూడా పడాలి కదా విశ్వాసం ఉంటే కదా అది క్రియల రూపంగా మనం కావాలి కదా అయితే జబదే కుమారుల తల్లి వస్తుంది అక్కడ ఏసుప్రభ మాట్లాడినప్పుడు మత్త ఇరవై అర్థం విరవ వచ్చినంలో జబదయ్ కుమారులు తల్లి వచ్చి అయ్యా ఆయన తల్లి తన కుమారులలో ఆయన ఇద్దరు తెచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేసింది మత్తయ్యసువాత ఇరవై అర్ధ విరవ నుంచి చూడండి అప్పుడు ఏశప్రభ అంటున్నాడు నీకేం కావాలమ్మా అని అడుగుతున్నాడు అక్కడ ప్రభు అప్పుడు ఆమె ఏమంటుందంటే నీ రాజ్యం నా ఇద్దరు కుమారుల్లో ఒకడు కుడి వైపును ఒకటి నా ఎడమవైపును కూర్చున్న సెలమీమ ప్రవ అది నాకు జాలు ప్రభ అని వేసిపోతే చెప్తున్నాం ఆశ బాగుంది కదా ఆశ బాగుంది చాలా బాగుంది మనకు కూడా ఆశ ఉంటుంది కదా మరి ఆశ ఉన్నప్పుడు మరి త్యాగం కూడా ఉండాలి కదా అప్పుడు ఏస్తు ప్రభు ఏం చెప్తున్నాడు అమ్మ అందుకు వేసు ఇరవై రెండో మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియదు తెలియకుండానే మనం అడుగుతూ ఉంటాం కదా ఒక దశలో మనం కూడా తెలియకుండా అడుగుతూ ఉంటాం అది తెలుసుకున్న తర్వాత ఇది కష్టమే అని పక్కన పడేస్తూ అబ్బో ఇది చాలా కష్టం ఇది ఆ కష్టమైనా మనం నేర్చుకోవాలన్నట్టు నేను త్రాగబో గిన్నె మీకు త్రాగలరా అనే అడగ త్రాగలమని అంటే తెలియకుండా అడుగుతున్నారు దాని దాని అర్థం అని తెలియలే అది ఎంత భయంకరంగా తెలియదు వాళ్ళకి ఆ పాత్ర అనేది ఎంత భయంకరంగా తెలియదు వాళ్ళకి తగుతు అంటున్నారు ఆయన మీరు నా గినిలోనే త్రాగుతురు కానీ తగుతురు నా కుడి వైపునను నా విడం వైపునను కూర్చున్నా ఇష్టం నా వశంలో లేదంట చూడండి నాకు నాకు లేదంటే నా వశంలో లేదంట నా తండ్రి చేత ఎవరికి స్థిరపరచబడినో వారికి అది దొరుకుతుందంట ఇందాక చూసిన మన వాక్యం మోహరి విలాస ఎవరికి పిలిచిన వాళ్ళకి తన మహిమను ఇచ్చిన చూసినవా వాళ్ళకే దొరుకుతుందంట అక్కడ ఆయన మహిమలోకి గొర్రె పిల్లలు ఎక్కడుంటుందో భూరాజులు తమ మహిమను తీసుకొని ఆ లోపలికి వెళ్ళిపోతారు చూసినవా వాళ్ళకే దొరుకుతుందంట పక్కన వచ్చిన అధికారం మరి మనకు కూడా కావాలా లేదా అధికారం నాకైతే అవసరం నాకు కావాలప్పుడు రవ్వ నాకు ఆశంది మరి నీకు కావాలా తక్కిన ఆ పది మంది శిష్యులు ఈ మాట విని వాళ్ళ మీద కోపాడ్డరు అంటే కోపం వచ్చేసింది అంటే ఇంత మందులు మీ ఇద్దరే స్పెషలా ఇంత మందులు మీ ఇద్దరే స్పెషలా అంటే మేము అందరం పనికిరాని వాళ్ళమా అని ఉండొచ్చు వాళ్ళకి కోపం ఉండొచ్చు కోపడిందంట సాధారణంగా ఉంటుంది కదా వాళ్ళకి ఆశ ఉంది మంచిదే ఆశ ఉంటే తప్పు కదా నాకు కూడా ఆశ ఉంది తప్పు కదా కాబట్టి ఆశ ఉన్నవాడికి ఆశ తగ్గట్టు పోతా ఉంటుంది ఆశ లేనివాడు ఏం చేస్తాడు పోయేవాడు కూడా పోయానండి శాస్త్రుల పరిచయం అప్పుడు ఏసుప్రవ్ అంటున్నాడు అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ఇమోచన ప్రతిగా ఇమోచన క్రయధనంగా తన ప్రాణం ఇష్టకు వచ్చాయని వారితో చెప్పాను చూడండి కాబట్టి ఆయన చూపించింది మాదిరి తర్వాత ఆయన పక్కన నువ్వు కూర్చోవాలంటే నువ్వేం చేయాలనేది ఒక వాక్యం చూపించి నేను వాక్యాన్ని ఇంతతో ముగిస్తా ప్రకటన గంధం అధ్యాయము పదో పంతొమ్మిదో వచ్చిన మూడో అదే పంతొమ్మిదో వచ్చింది ఇరవై ఒకటి వచ్చింది సారీ ఇరవై వచ్చినాం చూద్దాం ఇదిగో నేను తలుపు అద్ద నిల్చిండి తటుచున్నాను ఏసు ప్రభు హృదయం తడుతున్నాడు అలాంటి జీవితం అలాంటి త్యాగపూరితమైన జీవితం అలాంటి పరిచయం కొరవు నువ్వు నువ్వు అనేది దేవుడు ఈరోజు నీ హృదయంలో తడుతున్నాడు ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినెళ్ళ నేను అతని ఎదుగుకు వచ్చి అతనితో కూడా నేను నాతో కూడా భోజనము చేయను తర్వాత నేను జయించి నా తండ్రితో కూడా చూడండి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసన మందు ప్రకారము జయించు నాతో కూడా నా సింహాసనం కూర్చుండని చెదను జయించే ఓడిపోయే వాళ్ళ కాదన్నట్టు అందుకు రవ్వ నేను జయించాల పత్తిని జయించాల నువ్వు పత్తి పత్తి దాంట్లో నువ్వు నిజం పొందాలా అదే యుద్ధం అన్నట్టు ఎప్పుడు ఏసు ప్రభు పక్కన కూర్చున్న అధికారం ఉంటుందంట అక్కడ చెప్పింది వాళ్ళు జబదే కుమార్ తల్లితో చెప్తున్నా తర్వాత నేను జయించి నా కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న పక్క అంటే ఏసు ప్రభు జయించిన కాబట్టి తండ్రి పక్కన కూర్చున్నడు మాదిరి చూపిస్తుంది అక్కడ కాబట్టి మీరు కూడా జయిస్తే నేను జయించినట్టు మీరు కూడా నా పక్కన కూర్చుంటారు అర్థం అన్నట్టు అంటే ఆయన కూడా అంత ఈజీగా ఆ మాదిరి జీవితం అనేది చాలా కష్టం అది చూపించడం అది రియాలిటీ అది చేపించడం చాలా కష్టం అది ఆయన చేసిండు నిర్వర్తించి కర్తవ్యాన్ని పర్పస్ నెరవేర్చిండి ఆయన పోయి అక్కడ పోయి పక్క తండ్రి పక్కన కూర్చున్నాడు మరి మనం కూడా మన తండ్రి పక్కన కూర్చున్న అధికారం ఉందో లేదా ఆశ ఉందో లేదా మనకి అంటే ఏం చేయాలా జయించాలా కాబట్టి నీ జీవితం అలాంటి జయ జీవితంలో దేవుడు మనకి అనుగ్రహించాల లేకపోతే కాబట్టి చూడండి ఆయన సెలువు మోసేటప్పుడు ఏసు ప్రభు ఈలో అక్కడ చెప్తుండే ఇక్కడ వాక్యం అనేకులకు ఇందాక మనం చూసినాం కదా మతైసు వార్త ఇరవై అధ్యయనం ఇరవై ఎనిమిది అలాగే మనుషు కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును పరిచయ చేయుటకును అనేకులకు ప్రతిగా అనేకుల విమోచన క్రయధనముగా అంటే అనేకులకు నువ్వు ఒక విమోచన క్రయదనంగా తాను ప్రాణం ఉంచటకు వచ్చిన వాక్యం అంటే ఆయన అలాంటి త్యాగం చేసిండు లోక ఆయన శిలువ మీద భరించి ఈ రోజు నువ్వు భరించగలవా వాటి మీద విజయం ఈ లోకంలో పాపం పత్తి పరిస్థితిని మనుషులు ఉన్న భరించి వాటి మీద విజయం పొంది వాళ్ళకు వాళ్ళ నువ్వు బయటికి అనేది అదే కదా జయ జీవితం ఆయన ఆ రీతిగా జయించింది కాబట్టి తండ్రి పక్కన సింహాసన మీద కూర్చున్నాడు ఈ రోజు నువ్వు తండ్రి పక్కన కూర్చోవాలంటే ఏసు ప్రభు పక్కన కూర్చోవాలంటే నువ్వు కూడా జయించాలా నేను కూడా జయించాలా ఎవరు సిలువ వాడదే కదా ఒక వ్యక్తి ఇక్కడ చూస్తారు ఇక్కడ ఎప్పుడు ఎక్కడ ధ్యానించరు ఇది మత్త వార్త ఇరవై ఏడు వారు వెళ్ళి చుండగా ప్రభు సిలువు మోసే టైంలో కురేనుడైన మతైస్ వార్త ఇరవై ఏడు అధ్యయ ముప్పై రెండు వచ్చింది ఒకడు కనబడగా ఆయన శిలువను మోయటకు అతన్ని బలవంతం చేసిరి అప్పుడు బలవంతం చేసిరి మొయమని కానీ ఏ సినిమా మోనిచ్చిండా నువ్వు ఈ శిలువ మొయలేవు కురియను సీమను నువ్వు మొయాల్సిన శిల్వ వేరే కాబట్టి ఈ ఈ సిలువ నేనే మొయ్యాలా నేను మోస్తే కానీ అది మోసే ఒక విధానం నేను మీకు చూపించగలను ఆ మాదిరి కాబట్టి నువ్వు మొయ్యలేవు అని మళ్ళా ఆయన సిలువ ఎత్తుకొని కాబట్టి సిలువును ఎత్తుకుని అంత ఈజీ కాదని చెప్తున్నా అక్కడ చివరగా మనము కూడా జయించాలంటే మనం ఏం చేయాలంటే పత్తి నువ్వు జయించాలంటే ఎట్లా జయించాలంటే ఎగ్లో వేసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచ్చిందని చూపిస్తే ఈ వాక్యం ఇంతతో ముగించేసి మళ్ళా అవకాశం ఉన్నప్పుడు నేను ఈ వాక్యాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి మనము కూడా ఎబుల్ పత్రిక రెండో అధ్యాయం పన్నెండో అధ్యాయం రెండవ మనము కూడా ఇప్పుడు మనం అందరం ప్రతి భారమును అంటే ప్రతి భారాన్ని సులువుగానే చిక్కున పెట్టి విడిచిపెట్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించే వారైనా ఏసు వైపు చూచిచు మన మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములు ఓపికతో పరిగెత్తుదము కాబట్టి నీకు ఓపిక కావాలా కొంతమందికి ఓపిక ఉండదు ఏమి ఉంటావు బెదర్ ఎల్లకాలం ఏం ఓపిక ఉంటావు బ్రదర్ ఓపిక నశించిపోయింది బ్రెదర్ అంటే నశించిపోయిందంటే దానికి నేను మనకి ఇంకేం మాట్లాడటం ఓపికే నశించిపోయిందంటే నశించిపోతే మంచిదే కదా ఓపిక నశించిపోతే మంచిదే ఏమి నశించిపోవాల ఓపిక నశించిపోయింది బ్రెదర్ కానీ వాక్యం ఏం చెప్తుంది ఓపికతో పరిగెత్తం కాబట్టి ఈ మనం మన తన ఎదుట ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యం పెట్టి శిలువను సహించి దేవుని మహా సింహాసనం దేవుని సింహాసనం యొక్క కుడి పార్షమును ఉన్నాడు వాటన్నిటిని నిర్లక్ష్య పెట్టి సమస్తాన్ని వెంట గొప్పగా అన్నిటిని జయించి విజయం పొంది చివరికి అరేం చేసి దేవుని సింహాసనం యొక్క కుడి అంటే రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పోయి కూర్చుండంటే ఈ స్ప్ర నువ్వు నేను కూడా ఆ ఏసు ప్రభు వైపు చూస్తూ ముందుకెళ్ళి అట్లా విజయం పొందితే క్రీస్తుకు మాదిరిలాగా అప్పుడు కానీ నువ్వు ఆయన పక్కన కూర్చోడు తర్వాత చివరిగా అనేక ఆత్మలను నువ్వు గొప్ప సమూహం అనే నువ్వు తీసుకోబోదాల ఆత్మల సంపాదన భారం కాబట్టి వచ్చే వారంలో నెక్స్ట్ వీక్ లో ఈ ఆత్మల సంపాదన భారం అనేది దేవుడు ఎట్లా మనకు నేర్పిస్తానే విధము మళ్ళా వచ్చే వారం మనం ధ్యానిస్తాము అంతవరకు దేవుడు మనకు కృప మనకు అవ్వాలని ప్రార్థిస్తాం పరిశుద్రకు తండ్రి కృపా మేడ ఈ సయానికి ఎంతో వందాలైనా నిన్న గొప్ప దేవుడు ప్రవ ఈ మాదిరికరమైన జీవితం ప్రవ్వా మేము జీవించాలంటే మాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి ప్రవ్వా కాబట్టి మీరు హెచ్చరిస్తున్నారు మీరు జయించగలరు అని నేను లోకాన్ని జయించున్నా మీరు లోకాన్ని జయించమన్నారు ప్రవ్వ జయించడం అంటే నాలుగుండేది కాదు ప్రవ్వా పత్తిది జయించమన్నారు కాబట్టి ఈ లోకంలో మీరు ప్రవ్వా సువార్త ఆరంభించినప్పుడు పరలోక రాజ్యం సమీపించింది అని ప్రకటించి మొదలుపెట్టినప్పటి నుంచి ప్రభ చి చివర ఆ శిలువ మీద మీరు చేసిన ఆ త్యాగం వరకు ఈ మధ్యలో ప్రభావ మీ పెట్టుకోమని ఇంటిని వాళ్ళందరూ మీరు ఆస్వాదించండి స్వస్థతను అనుగ్రించండి నిత్యం విజ్ఞాపన ప్రార్థన చేసిన కుటుంబకులందరినీ స్వస్థపరచని ముఖ్యమైనది స్వస్థత పొందిన ప్రతి ఒక్కరు రక్షణ బంధువుల ప్రభ ఏసు తండ్రి మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రతి కుటుంబంలో ప్రవ్వ మీ పరలోకపు శాంతి సమాధానం కలుగును కాక వాళ్ళ నిలియ ప్రతి అనారోగ్యాలను ప్రతి చీకటి శక్తులను ప్రతి డిసీజ్ని ఏసు క్రీస్తుని వాళ్ళ గద్దిస్తున్నాం టిజెస్ సంపూ మనం విడుదల ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పక్షుద్ధనా మమ్మల్ని స్వస్థపచ్చండి ప్రవ్వ మీ మాయి మధ్య మిమ్మల్ని అందరూ నిలబెట్టుకుని నూతనంగా మమ్మల్ని అందరినీ అభిషేకించి ఎవరైతే సేవ పరిచయలు ఉన్నారో ప్రభావ బిడ్డలందరినీ మీరు బలపరివాళ్ళు పరిశీలిన ఇంకా ఉన్నత స్థితిలో ఎవరైతే ప్రతి చోట ప్రవ్వ మీ మహాపరిక్రమాన మీ బాహుబలాన్ని ప్రభావ మేము పొందుకొని ప్రభావ ఇతరులకు ప్రభా మీ శక్తిని ప్రభావ మీ ప్రేమ మేము వెల్లడిపరచాలా సువార్థ ద్వారా అలాంటి సువార్థ పరిచయలు నడిపించమని ఇక సమాప్తి వరకు మీరు మాకు తోడుకుంటున్నారు ప్రభావ మేము ఏ విషయాలు మీరు బోధించాలన్నింటి మేము ప్రకటించాలి అనేకులకి సిగ్గుపడకుండా ధైర్యంగా ప్రకటించాలా ప్రేమ అలాంటి అభిషేకం మాకు అందరికీ అనుగరించమని ఎవరలో రాన్న పరిశుద్ధ నామ మనం నాము తండ్రి ఆమె మన ప్రభు అయిన క్రీస్తు క్రీస్తు కృప సమాధానం నడుస్తుంటే మనకు అందరికీ కేబీపీఎం గ్రూప్ బ్రదర్స్ చేస్తారు కుటుంబీకుల అందరికీ సదాకాలం తోడైన్నును గాకెండ్